నవమి శాస్త్రేషు నిష్ణా చంద్రశేఖర భారతి వివేన మహాప్రగ్నైర్య క్షమానిధి సదాభివ్వంతం విద్యా తీర్థురుం భయే అజ్ఞానావీర్థం విద్యా తీర్థం వివేకినాఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేనం వందే వేదాంతతత్వ్న విదు శేఖర భారతి న ప్రజయా ధన త్యాగే నైకే అమృతమానశు వరేణ నా కహితాయా విభ్రాజతే తయో విశంది వేదాంత విజ్ఞానసునిశ్చితర్థ్యాసయోగాతయ శుద్ధ సత్వా్రహ్మలోకే పరాంతకాళే పరామృత పరిముచ్యవే దహ్రం వి పాపం పరమేష్మూత్యత్పురీకం పురమధ్య సద్స్థం త్రాగనం విశోకస్తస్మినియదంతస్తం యో వేదాదౌ స్వర ప్రోక్ే చ ప్రతిష్ఠి తస్ఫ్య ప్రగుతిలీనస్ పరహేశ్వర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్యా పదవాక్య ప్రమాణపారావారేణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణాధ్యానసమాధ్యష్టాంగనిష్టా తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న శ్రీశంకరాచార్యగరు పరంపరా ప్రాప్త షడ్డర్శనస్థాపనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఖ్యత్రయ ప్రతిపాదకా వైదిక మార్గప్రవర్తకంత్రస్వత్రా ఆదిరాజధీ విద్యానగరమహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగురు భూమండలాచార్య ఋష్యశృంగపూరవరాధీరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాండపద్మరాధకా శ్రీమజ్జగద్గరు శ్రీమదవిద్యాదీర్థమహాస్వామి గురు కరకమల సంజాతీమద్గురు శ్రీమద్భారతీదీర్థమహాస్వామినామ సంజాజ్జగద్గరు శ్రీ విదుశేఖర భారతీమస్వామినా దివ్యశ్రీచరణ అరవిందో సామా సమర్పయా గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గరుర్దేమేశర గురుసాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గుర నమ అజ్ఞానా తీర్థం విద్యా తీర్థం వివేకినాఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయ విద్యా వినయసంపన్నీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విదు శేఖర భారతీ సర్వాధా ప్రశమనంత్రైలోక్య అఖిలేవ్వరీ ఏమే యాగార్యమస్మద్వైరివినాశనం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహిత జగద్ధి కృష్ణాయ గోవిందాయ నమో నమ అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరంబుషి కుంజరం ముఖే మన్మహేకిమీల మహా శరణం కరవాణి శదం తే చరణం వాణిచరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకు సార్థవాహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమపట కమల పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థవివ సంపృప్త వాగర్థ ప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషేణాం నిధయేవిద్యాం దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్య పర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృతరైవరు దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరే ప్రణతక్లేశనాశాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ ీతామృతదుహే నమ కరకలిదర్శితాత్మముద్ర పరికలి బర్హచూడ ఇతరకరగృహీత్రతోత్ర మమ హృది సన్నిధి మతనోతు కృష్ణ మమృది సన్నిధి మాతనోతు కృష్ణ శివాయరవే నమ శివా నమ Shivaya gurave శివాయరేత్రీవిష్ణుపాయ నమ శివాయ మమ నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీచంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహాదేశంతో శారదాపరమేశ్వర కటాక్షంతో శ్రీకృష్ణకృపతో చెప్పుకు వస్తున్న భగవద్గీత ప్రవచన మహాయజ్ఞం నిన్న రోజున పన్నెండవ అధ్యాయం భక్తియోగం మనం పూర్తి చేసుకున్నాం ఏ ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తే తీతీవ మే ప్రియా ఈ ధర్మ్యామృతాన్ని ఎవరు యథావిధిగా ఉపాసిస్తారు అన్నారు అంటే ఈ ధర్మ్యామృతముతో పరమాత్మను ఉపాసించుటాన్ని ధర్మ్యామృతము అంటే ధర్మముతో కూడిన ధర్మసమ్మతమైన అమృత అనర్థం ధర్మసమ్మతమైన అంటే ఇంతవరకు అద్వేష్ట సర్వభూతానాన్ని నుంచి ఇప్పటివరకు చెప్పిన లక్షణములు ధర్మములని చెప్పబడుతున్నాయి ఇలాంటి లక్షణములతో కూడినటువంటి అమృత రూపమైన యోగం ఇది అంటే ఆనందస్వరూపమైన యోగం అనకర్థము శాశ్వతమైన అమృత ప్రాప్తిని అంటే మోక్షాన్ని ఇవ్వగలిగే యోగం ఇప్పటివరకు చెప్పబడింది అన్నారు భక్తి యోగం విశేషమది అనన్య భక్తి యోగం యొక్క లక్షణము ధర్మ్యామృతము అనే మాట ద్వారా పరమాత్మ తెలియజేస్తూ ఇటువంటి ధర్మ్యామృతమైన యోగాన్ని శ్రద్ధధానా మత్పరమా శ్రద్ధధానులే అంటే శ్రద్ధ కలిగి నేనే పరమగతిగా భావించుతూ ఎవరు ఉపాసన చేస్తున్నారో అటువంటి భక్తులు నాకు అతీవమైన ప్రియులు అని భగవాను తెలియజేశాడు ఆ తర్వాత మొదలవుతుంది త్రయోదశోధ్యాయం ఇక్కడి నుంచి మిగిలినటువంటి ఆరు అధ్యాయాలను కూడా జ్ఞాన షట్కం అంటారు మనం మునిపోయి చెప్పినట్లుగా మొదటిది కర్మషట్కం తర్వాత ఆరు అధ్యాయాలు కూడాను భక్తి షట్కం ఇది జ్ఞాన షట్కం ఇది ప్రక్రియ సౌలభ్యం కోసం చేసుకున్న విభాగమే తప్ప వేటిక విడివిడి యోగాలు కావు మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కానీ మహాత్ములైనటువంటి సంప్రదాయజ్ఞులై విభాగం చేశారు మనకి తద్వారా దేనియందు ఏది ఎక్కువ చెప్పబడుతుందో మనకు తెలుస్తుంది ఇక్కడ కర్మకి ప్రాధాన్యం ఇస్తూ తద్వారా పొందవలసిన జ్ఞానాదుల గురించి చెప్తుంది మొదటి షట్కం భక్తికి అత్యంత ప్రాధాన్యమిస్తుంది మధ్యలో ఉన్న షట్కం భక్తికి అది జ్ఞానమునకు ఇటు కర్మకు కూడా అవసరం గనక దానికి అటువంటి ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ నుంచి కేవలం జ్ఞానం అనేది చెప్పబడుతుంది జ్ఞానము అనగానే పరమాత్మ యొక్క అసలు తత్వం ఆ పరమాత్మ అసలు తత్వం మన ఉపనిషత్తు అతను ఎక్కడో లేడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడు అంటున్న వాడిలో కూడా ఉన్నాడు కనుక ముందు ఇక్కడ అంతటా కూడా పరమాత్మను మాత్రమే దర్శించడమనే జ్ఞానం ఏదైతుందో దాన్ని ఇక్కడ తెలియజేస్తుంది భగవత్పాల్ వారు దీనికి ఉపోద్ఘాతంగా అంటూ కేన పునః తే తత్వజ్ఞాన యుక్త యథోక్తధర్మాచరణ భగవత ప్రియాభవంతి ఇత్యవమర్థంచ అయం అధ్యాయం ఆరభ్యతే అన్నారు దీని అర్థం ఏంటంటే నాకు ఫలానా వాడు ప్రియుడు అని చెప్పాడు కదా ఫలానా భక్తుడు ప్రియుడని ఎటువంటి భక్తుడు ప్రియుడు అంటే చెప్పినప్పుడు భక్తులందరిలో జ్ఞానభక్తుడు నాకు ప్రియుడు అని స్వామి చెప్పాడు అటువంటి జ్ఞానభక్తుడే పరాకోటికి చెందిన భక్తుడు గనక ఆయన గురించి ఇంతవరకు యో మద్భక్త సమయ అని చెప్పారు ఎటువంటి తత్వజ్ఞానం కలిగితే ధర్మ యథోక్త ధర్మాచరణ చెప్పబడిన ధర్మాచరణం వలన భగవంతునికి ప్రీతిపాత్రులు అవుతారో అటువంటి తత్వజ్ఞానము చెప్పబడుతున్న అధ్యాయం ఆరంభిస్తున్నారు అన్నారు అంటే భగవంతునికి ప్రీతిపాత్రులు అయ్యారు వారు అంటే ఎటువంటి తత్వజ్ఞానం చేత అందుకు కేన తత్వజ్ఞాన యుక్త భగవత ప్రియాభవంతి ఎటువంటి తత్వజ్ఞానం కలగడం చేత వాళ్ళు భగవంతునికి ప్రీతిపాత్రులయ్యారో దానిని ఈ అధ్యాయం చెప్తున్నది అన్నారు ఈ అధ్యాయం పేరేమిటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము దీని పేరు క్షేత్రజ్ఞ యోగము అని చెప్పడం కూడా మన ఒక నామాంతరం కనబడుతోంది అసలు లక్ష్యం ఏంటంటే క్షేత్రజ్ఞుని గురించి చెప్పడమే లక్ష్యం అది అర్థం కావాలంటే క్షేత్ర క్షేత్రజ్ఞముల విభాగం తెలియగలగాలి విభాగం తెలియకపోతే మనం క్షేత్రజ్ఞుణ్ణి పట్టుకోలేము అంటే క్షేత్రమునందే క్షేత్రజ్ఞుడు అందుకు క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకోవడం లక్ష్యం కనుక కొందరు క్షేత్రజ్ఞ యోగము అన్నారు కానీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం తెలియాలి గనక క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము అని దీనికి పేరు ప్రసిద్ధిగా కనబడుతున్నది ఇక్కడ విశేషంగా క్షేత్రము అనే మాట గురించి భగవాను ఎలాగో చెప్పబోతున్నాడు కానీ మునుపు మనం ఏడు అధ్యాయంలో చెప్పుకున్న విషయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అపరాప్రకృతి పరాప్రకృతి అని రెండు విషయము చెప్పుకున్నాం అందులో అపరాప్రకృతి కింద ఏవి విభాగం చేశాడో తెలుసుకోవాలి మనం అనుకుంటాం కేవలం స్థూలమైనటువంటి దేహాన్ని మాత్రమే కాదు అందులో సూక్ష్మకారణ శరీరములను కూడా అపరాప్రకృతి కిందే పెట్టాడు తర్వాత పరాప్రకృతి అంటే ఏతదభిమాని అయినటువంటి జీవుడు అని వ్యవహారం చూసుకున్నాం ఇక్కడ మరి అదే విధంగా క్షేత్రము అన్నప్పుడు అపరాప్రకృతే చెప్పబడుతుంది మరి క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు పరాప్రకృతి చెప్పాలిగా అదే ఇందులో ఆశ్చర్యం ఇక్కడ గురించి మాట్లాడకుండా క్షేత్రజ్ఞుడు అన్నప్పుడు పరమేశ్వర తత్వ ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ ఆ చెప్పడంలో జీవభావం కూడా అపరాప్రకృతితో ఐక్యమైపోయింది ఇక్కడ అలా ఐక్యమైపోయిన జీవుడిని తీసి క్షేత్రజ్ఞుడు అని పరమేశ్వరుడుతో ఐక్యం చేయడం అధ్యయనంలోనూ గొప్పతనం ఇక్కడ అది స్పష్టంగా పట్టుకుని ప్రకృతిష్ట త్రిగుణాత్మిక సర్వకార్యకరణ విషయాకారేణ పరిణత పురుషస్య భోగ అపవర్గా కర్తవ్యతయా దేహేంద్రియాద్యాకారేణ సంహన్యతే అన్నారు ఇక్కడ దీని అర్థం ఏంటంటే ప్రకృతి అనగా త్రిగుణాత్మకమైనది ముందు తెలుసుకోవాల్సిన త్రిగుణాత్మిక అంటే సత్వర్జస్తమో గుణాలు సర్వకార్యకరణ విషయాకారేణ ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కార్యము కరణము విషయము అనే ఆకారముతో ఉన్నారు కార్యము అంటే దేహము కరణము అంటే ఇంద్రియాలు ఇంద్రియాలతో పాటు అంతఃకరణం కూడా వస్తుంది విషయములు వీటి ద్వారా మనం చూసేటువంటి విషయములు వీటి ఆకారముగా పరిణితమైనది ప్రకృతి ఈ ప్రకృతి ఏదైతుందో అది పురుషుడికి భోగ అపవర్గా కర్తవ్యతయా పురుషుడు అంటే జీవుడు భోగమైన అపవర్గమైన అంటే మోక్షమైన పొందుటకై ఆ ప్రకృతి ఏదైతే త్రిగుణాత్మికగా సర్వకార్యకరణ విషయాకారముగా ఉన్నదో ఆ ప్రకృతి జీవుడు భోగమునకై అపవర్గమునకై దేహేంద్రియాద్యాకారేణ సంహన్యతే అదే దేహేంద్రియాది ఆకారములతో వచ్చినది అన్నాడు అంటే మొత్తం కలుపుకున్న ప్రకృతిలో మనం చెప్పేటటువంటి కార్యకరణములు మన దేహమునందు ఉండేటువంటి ప్రకృతి యొక్క కార్యకరణములు ఇవన్నీ ఎందుకు వచ్చాయిట భోగ అపవర్గ అర్థ కర్తవ్యతయా మొత్తానికి శరీరం ఎందుకుందంటే భోగానికి అపవర్గానికిట అంటే శరీరాన్ని మాటిమాటకు ఆత్మను తెలుసుకో అనాత్మను విడిచిపెట్టండి శరీరాన్ని అవహారణం చేయడం కాదు శరీరాన్ని సాధనగా వాడుకోవాలి శరీరాన్ని సాధనగా వాడుకోకపోతే వాడు అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నవాడు ఉన్నాడు ఈ శరీరం సాధన విషయం ఏంటంటే ప్రకృతి ఏదైతే త్రిగుణాత్మకమని చెప్పుకున్నామో కార్యకరణ విషయ సంఘాతమగా ఉన్నది అది దేహరూపంలో వచ్చింది జీవుడికి ఎందువల్లంటే రెండింటి కోసం అన్న భోగం అపవర్గం రెండిటి కోసం ఈ శరీరం వచ్చింది అంటే ప్రవృత్తికి నివృత్తికి కూడా ఇదే ప్రవృత్తి అంటే సంసారమునది ప్రవర్తించుట నివృత్తి అంటే సంసారమునని మరలి పరమాత్మను పొందుట ఈ రెండిటికి సాధనగా పనికి ఈ శరీరం దీన్ని అనుసరించే మనకి శరీరమాధ్యం కలుధర్మ సాధనం అనే లోకంలో కనబడుతున్నది కానీ ఇదం శరీరం సంహన్యత అంటే వీటన్నిటి సమూహముగా వచ్చింది కనుక దీనికి సోయం సంఘాతా ఇదం శరీరం ఈ శరీరం వీటన్నిటి సమూహము వేటన్నిటి సమూహము త్రిగుణాత్మకము అదేవిధంగా దేహ ఇంద్రియ ఆది ఆకారేణ సంహన్యతే ఆ ప్రకృతి ఈ విధమైనటువంటి దేహం దీని పేరేమిటి క్షేత్రము అని చెప్పాడు ఇటువంటి క్షేత్రం గురించి ప్రారంభిస్తూ స్వామి ఇక్కడ అయితే కొంతమంది దీని ముందు ఒక ప్రశ్న అర్జునుడు వేసినట్టుగా కొన్ని గ్రంథాల్లో కనబడుతోంది కానీ ఇక్కడ భగవాను ప్రారంభించినట్టే కనబడుతుంది శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏత్యోవేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది అధ్యాయం వింటే ఆత్మజ్ఞానం అరటి పండు పెట్టినంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ దీనిని అనుగ్రహిస్తున్నాడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని రెండు చెప్పబడుతున్నాయి ఇక్కడ ముందు క్షేత్రం అంటే ఏమిటంటే ఇదం శరీరం క్షేత్రం ఈ శరీరమే క్షేత్రము ఇదం అనే మాట చెప్తున్నాడంటే ఇది నిర్దేశించి నువ్వు చూపించగలవు దీన్ని అది ఇదం ప్రత్యయానికి దొరికేది గనక ఇదం శరీరం క్షేత్రం అన్నాడు ఇక్కడ ఇది క్షేత్రము అయితే శరీరం అనగానే మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మంది శరీరం అనగానే స్థూలేంద్రిములు మాత్రమే అనుకుంటారు కానీ శాస్త్రభాషలో శరీరం అనగానే స్థూల సూక్ష్మ కారణములు మూడు కలిపే శరీరం స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం అంటున్నావు కదా మూడు కలిపే క్షేత్రం కానీ ముందు క్షేత్రం యొక్క నాలెడ్జ్ తెలుసుకోవాలి ఏవైతే క్షేత్రములు తెలుసుకున్నామనుకో దాని విలక్షణుడు క్షేత్రజ్ఞుడు అని తెలుస్తాం తెలియక మనం క్షేత్రజ్ఞుని కూడా ఒకప్పుడు క్షేత్రంలో కలిపిస్తూ ఉంటాం అలాంటి వాళ్ళ గురించి దేహం ప్రాణం అపీంద్రియాణ్యపిచలాం బుద్ధించు శూన్యం విధు స్త్రీ బాలాంధడోపమాస్త్రాంత భుషం వాదినహ అని దక్షిణామణి స్తోత్రాలు కూడా చెప్పారు ఆత్మతత్వాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోవడానికి ఈ అధ్యాయం చక్కగా సహకరిస్తున్నదండి ఏతద్యో క్షేత్రం అంటే శరీరం అని తెలిసింది దీన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో వాణ్ణి క్షేత్రజ్ఞుడు అనాలి తెలుసుకునుట అంటే అర్థం ఏంటంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడం లేదు క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని తెలుసుకుంటున్నాడు అంటే ఈ లోపల కూడా ఉన్నాడు వాడు మొత్తం పాదం నుంచి శిరస్సు వరకు ఉన్నది నేను అనుకుంటున్నాడు ఈ అనుకోవడమే తెలివి ఇది జ్ఞా యొక్క లక్షణం క్షేత్రంలో జ్ఞా లేదు క్షేత్రజ్ఞుల్లో జ్ఞా ఉంది జ్ఞా అనగా చైతన్యం యొక్క లక్షణము అన్నాడు ఇక్కడ ఆ చైతన్య యొక్క లక్షణం నా లక్షణం అంటే అహం యొక్క లక్షణం జ్ఞా శరీరానికి జ్ఞా లేదు అందుకే ఏబడైతే చైతన్య రూపుడే ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు ఆ చైతన్యము చేత నడపబడుతున్నటువంటి దేహేంద్రియాది సంఘాతం ఏదైతే ఉన్నదో ఇది క్షేత్రము కానీ జ్ఞా అనే విశేషం చేత క్షేత్రమునందున్న చైతన్యము క్షేత్రజ్ఞ అని చెప్పబడుతున్నది కానీ యదం అని చెప్పబడేది క్షేత్రమైతే అహం అని చెప్పబడేది క్షేత్రజ్ఞుడు ఇది ముందు రెండు విభాగాలు అదేవిధంగా తెలియబడేది క్షేత్రము తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు అన్నాడు అంటే జ్ఞేయం జ్ఞానం ఇది తెలుసుకోవాలి తెలియబడేది అంటే ఎవడు ఉండడం వల్ల దీన్ని తెలుసుకుంటున్నావు వాడు క్షేత్రజ్ఞుడు కానీ వాడి ద్వారా ఇది తెలియబడుతుంది దానివల్ల నీ దేహం అంతా నేను అనుకుంటున్నాం ఈ క్షేత్రజ్ఞ శబ్దానికి రెండు విధాలు చూపిస్తారు భగవత్వాలు వారి ఇక్కడ అసలు తత్వాన్ని తెలుసుకునేవాడు మళ్ళీ క్షేత్రజ్ఞుడే ఈ దేహమే నేనంటూ దేహము ద్వారానే అన్ని తెలుసుకుంటూ ముందు దేహాన్ని తెలుసుకుని దేహము ద్వారా తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడే ఈ రెండవది స్వభావ దశ అన్నారు స్వభావ దశ అంటే అర్థం సృష్టిలో పుట్టిన ప్రతివాడు కూడా ఈ దేహం నేననుకుంటూ దేహముతో అన్య తెలుసుకుంటుంటాడు అంటే ముందు దేహాన్ని తెలుసుకుని దేహం ద్వారా లోకాన్ని తెలుసుకుంటున్నాం గనక ఇది అందరికీ ఉంటుంది ఇది స్వభావము ఇంకొకటి ఔపదేశికము అన్నారు ఇక్కడ రెండవది ఔపదేశకము అంటే ఈ క్షేత్రమును నేను కానని ఈ క్షేత్రానికి చైతన్యమిస్తున్నది ఎవరో ఆ పరమాత్మ నేనని ఉపదేశము ద్వారా గ్రహించి క్షేత్రజ్ఞతత్వాన్ని తెలుసుకోవడం ఏది అది ఔపదేశకము రెండు విధములుగా తెలియజేస్తున్నారు ఏతత్ శరీరం క్షేత్రం యహ వేత్తి విజానీతి ఆపాదతలమస్తకం జ్ఞానేన విషయీకరోతి ఆపాదతలమస్తకం లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే జ్ఞా చైతన్యము అది ఆపాదతల మస్తకం విషయీకరోతి పాదము నుంచి శిరస్సు వరకు కూడాను పాదతలము నుంచి శిరస్సు వరకు కూడాను ఆ జ్ఞాకి విషయమవుతున్నది అన్నాడు అంటే లోపల ఉన్న చైతన్యము ఈ ఆపాదతలమస్తకమున్న దేహముని తెలుసుకుంటోంది నేననే భావనతో ఇది స్వాభావికేనా ఇంకా ఔపదేశికేనవా వేదనైన విషయీకరోతి విభాగసహ అన్నాడు ఇక్కడ అంటే గురువుని ఆశ్రయించి శాస్త్రోపదేశం ద్వారా విభాగం చేసుకుని ఇది క్షేత్రము ఇది క్షేత్రజ్ఞుడు అని ఎవరు ఈ క్షేత్రజ్ఞుడే అది తెలుసుకోవచ్చు వాడు తెలుసుకుంటున్నాడు అనే విషయాన్ని ప్రస్తావన చేశారు ఇది ముందు క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్రానికి ఉన్న లక్షణం జడం క్షేత్రజ్ఞుడి లక్షణం చైతన్యం జడం తనంత తాను పనిచేయలేదు కానీ జడాన్ని పనిచేయించేదేదో అది క్షేత్రుడు మనం తెలుసుకోవలసింది దేన్ని ఇప్పుడు క్షేత్రక్షేత్రములు రెండు తెలుసుకోవాలి రెండు గురించి చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే క్షేత్రజ్ఞుడిని తెలిసిపోయాక క్షేత్రాన్ని విడిచిపెట్టావు క్షేత్రజ్ఞుడు యొక్క చైతన్యమే క్షేత్రములందో అణువణువో వ్యాపించిందని తెలిసినప్పుడు ఏదైతే ఈశ్వరుడు అని చెప్పబడుతున్నాడో వాడే క్షేత్రజ్ఞుడుగాను క్షేత్రముగాను కూడా ఉన్నాడు అందుకే క్షేత్ర క్షేత్రజ్ఞయే వచ అన్నారు క్షేత్ర క్షేత్రజ్ఞయే వచ రెండిటిగాను ఉన్నది ఒకటే ఈ మాట ఎక్కడొస్తుంది క్షేత్రక్షేత్రజ్ఞయేవచ విష్ణు సహస్రనామ స్తోత్రంలో క్షేత్ర క్షేత్రజ్ఞ రూపిణి లలిత సహస్రనామలు రెండు అంటే క్షేత్రముగా క్షేత్రజ్ఞుడుగా ఉన్న తల్లి అన్నారు ఇక్కడ అంటే ఆ చైతన్యము క్షేత్రముగా ఉందా క్షేత్రజ్ఞుడుగా ఉందా మరి అంటప్పుడు క్షేత్రం జడమన్నారుగా ఎలా ఉంటుంది అంటే జడమైన శరీరంలో చైతన్యం ప్రసరిస్తోంది కదా ప్రసరిస్తున్న చైతన్యం ఎవరిది అది జడమైన చైతన్యంలో ఒక మూల కూర్చోలేదు ప్రతి అణువు ప్రసరిస్తోంది కనుక చైతన్య వ్యక్తీకరణ జరుగుతూనే ఉన్నది కనుక ఈ దేహాదులయందు జడమైన దేహాదులయందు వ్యక్తీకరింపబడుతూ నిర్వహిస్తున్న చైతన్యం ఆ చైతన్య క్షేత్రజ్ఞుడికి వేరు కాదు అయితే దేహముతో కలిపి చూస్తే క్షేత్రజ్ఞుడి జీవుడు దేహంలో ఉంటూనే దేహానికి విలక్షణంగా చూస్తే ఈశ్వరుడు కనుక జీవ ఈశ్వర జగత్ జగత్ అనగానే మునిపే చెప్పుకున్నా దేహంతో కలిపిదంతా జగత్ కనుక దేహం కూడా జగత్తులో భాగమే కనుక ఈశ్వర జీవ జగత్ ఎందుకంటే జీవ ఈశ్వరికిద్దరికీ క్షేత్రజ్ఞ సరిపోయింది క్షేత్రం దేహానికి జగత్తుకి సరిపోయింది ఈ రెండు క్షేత్రంతో ఆ రెండు క్షేత్రజ్ఞుడితో అయిపోయాయి అది గమనించుకోవాల్సిన అవసరం అందుకే జడమేది చైతన్యమేదో మనం తెలుసుకున్నాం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత చాలా జాగ్రత్తగా వినవలసిన విషయం ఏంటంటే క్షేత్రములకు బహువచనం చెప్పాడు కానీ క్షేత్రజ్ఞుడికి బహువచనం లేదు ఇందులో సర్వక్షేత్రముల ఎందు క్షేత్రజ్ఞుడను నేను అని తెలుసుకో అన్నాడు ఇక్కడ అంటే రకరకాల శరీరాలు ఉన్నప్పుడు అందులో ఒక క్షేత్రజ్ఞుడు ఉంటే ఎన్ని శరీరాలున్నాయో అందరు క్షేత్రజ్ఞులు ఉండాలిగా ఎన్ని దేహాలున్నాయో అందరి జీవులు ఉండాలి మరి మరి క్షేత్రజ్ఞులు అని అనకుండా క్షేత్రములు అని బహువచనం చెప్పాడు ఎందుకు ఏకవచనం ఎందుకు చెప్పాడంటే చైతన్యము విభాగము కాదు జడమునికే విభాగము కనుక జడమైన శరీరాదులకి బహువచనమే తప్ప లోపల వ్యాపించిన ఈశ్వర చైతన్యము అది అఖండము ఇది అంటే పది కడవలు పెట్టినా పది కడవల్లో గాలి ఒకటే కానీ ఈ కొండలో గాలి ఆ కుండలో గాలి అని మీరు కొండని ఇంకో ఇంటికి తీసుకెళ్ళచ్చు కొండని తీసుకెళ్తారు అఖండమైన గాలి ఉంది అది దానికి మాత్రమే పరిమితం కాదు అది తెలుసుకోవాల్సింది కానీ చైతన్యము అఖండము సర్వవ్యాపకము అందుకది ఎప్పుడు ఏకమే అది ఇప్పుడు చెప్పబోతున్నాడు తర్వాత ఆ మాటతోనే అంత అందం ఇచ్చాడు చూడండి ఇక్కడ అందుకే శాస్త్రవాక్యాలు అంత పకడ్బందీగా కూర్చోబడతాయి ఎక్కడో ఇంత ఇసుమంతా జారరు అది క్షేత్రజ్ఞం ఏకవచనం చా అపి అపి అని ఎందుకు చెప్పాడు క్షేత్రజ్ఞుడను కూడా అని తెలుసుకో అని అంటే ఇందాక చెప్పినట్టు క్షేత్రములయందు చైతన్యముగా ఉన్నవాడిని నేనే క్షేత్రజ్ఞుడను నేనే అని తెలుసుకో అని చెప్పడం క్షేత్రములు క్షేత్రజ్ఞుడిని కలిపి చూడటం అనేది నేర్పుతున్నాడు ఇక్కడ అందుకే అపి అనే శబ్దం దీనికి పనికి వస్తున్నది అదేవిధంగా క్షేత్రజ్ఞుడు ఇప్పుడు ఏకమే అని చెప్పబడుతున్నది మొత్తాన్ని క్షేత్రేషు అన్నప్పుడు శరీరములు అంటున్నాం అసలు క్షేత్ర శబ్దం ఎందుకు వచ్చింది శరీరానికి అది చాలా విశేషమైన మాట కదా అంటే క్షతత్రాణాత్ క్షయాత్ క్షరణాత్ క్షేత్రవద్వా అస్మిన్ కర్మఫల నివృత్తే క్షేత్రమితి అని నిర్వచనం చెప్పారు ఇక్కడ క్షతత్రాణాత్ అంటే మనం రక్షిస్తుంది శరీరం తెలుసా ఏ దెబ్బ తగలకుండా కాపాడుతుందిట ఈ శరీరాన్ని విధాలు ఒకదాన్ను ఒకటి కాపాడుకుంటూ ఉంటాయి ఇంద్రియములన్నీ కూడా కలుపుకుని ఎవరిని కాపాడుతున్నది మరి జీవుడిని అంటాం ఇది కాపాడేదే ఉంది అదే జాగ్రత్తగా ఒకదాన్ని ఒకటి కాపాడుకుంటూ ఉంటాయి శరీరంలో ఒక పురుగు దగ్గరకు అలా కన్ను తనంత తను రెప్పబడుతుంది అలాగే మనకు తెలియకుండా మన ఏదో తినరాని తిన్నా లోపల శరీరం దాన్ని చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ అలాగ కాపాడుకునే లక్షణం కలిగింది కనుక క్షతత్రాణాత్ అన్నారు ఇక్కడ అది క్షేత్రం రెండవది క్షయాత్ ఎప్పటికప్పుడు క్షీణించవలసిందే గనక ఇది క్షేత్రం అన్నాడు ఇక్కడ క్షరణాత్ తర్వాత మాట క్షీణించడం అంటే పూర్తిగా తొలగిపోవడం క్షరణాత్ అంటే తరుగుదల వ్యయమొగుట శరీరానుకుంటే పెద్ద లక్షణం ఏంటంటే వ్యయమగుట మనం ఇరవై ఏళ్ళు పెరిగాము అంటే ఇరవై ఏళ్ళు ఆగిపోయిందని అర్థం కనుక తరుగుదల క్షేత్రవద్వా ఇంకా క్షేత్రం అంటే పొలము అనే లోకంలో వ్యవహారం ఉన్నది అక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే పొలం దేనికయ్యా అంటే పండించి అనుభవించడానికే కదా కనుక ప్రకృతి ఈ క్షేత్రముగా ఎందుకుందంటే నీ కర్మబీజముల్ని ఫలం పొంది అనుభవించడం కోసమే శరీరం వచ్చింది కనుక కర్మములు అనుభవించడం కోసం శరీరం వచ్చింది ఆ కారణం చేతనే కర్మఫల నివృత్తే అంటే కర్మఫలములు నిర్వృత్తే పొందుటకై ఏర్పడిన పొలము గనక ఇది క్షేత్రం అనిపించుకున్నది మూడు రకాలుగా కూడా క్షేత్ర శబ్దం అంత గొప్పగా ఉన్నదండి ఫీల్డ్ అని మనం అంటూ అలాంటిది ఇది ఇంకా చెప్పాలి అంటే క్షేత్రజ్ఞ ఒక ఎనర్జీ క్షేత్రము అంటే ఎనర్జీ ఫీల్డ్ అని తెలుసుకోవాలి ఇక్కడ ఎనర్జీ ఎందులో పనిచేస్తుందో పనిచేయిస్తోందో అది మన శరీరంగా చెప్పుకుంటున్నాం ఇంత విశేషమైన భావం చెప్తూ క్షేత్ర క్షేత్రజ్ఞయోహజ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ జ్ఞానం అంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే క్షేత్రక్షేత్రజ్ఞుల జ్ఞానం మాత్రమే జ్ఞానమని నా అభిప్రాయం అన్నాడు ఇక్కడ నా అంటే ఎవరిది మీది నా అది కాదు పరమేశ్వరుడి తిట్ట అదిగే మమ అనే చోట భగవత్పాద వారు అంటారు ఈశ్వరస్య విష్ణోహో అన్నారు ఇక్కడ ఈశ్వరుడైన విష్ణువు యొక్క అభిప్రాయం అన్నాడు ఇక్కడ ఆయన అభిప్రాయమే మనకి గ్రాహ్యం కనుక ఈ క్షేత్రక్షేత్రజ్ఞులు కలిపి ఒకే ఈశ్వర చైతన్యంగా దర్శిస్తే ఈశ్వరుడు కానిది ఏదైనా ఉందా కానీ చిట్ట తేలాల్సిన పిండితార్థం ఏదయ్యా అంటే ఐతదాత్మ్య విధం సర్వం సర్వం కల్విదం బ్రహ్మ ఏకం అద్వితీయం బ్రహ్మ నేహనా నాస్తి కించ అని చెప్పిన మాట ఉన్నది ఒక్కటే నానా నాస్తి నాత్వం ఇక్కడ లేదు నా ఇహ నాస్తి కించ అని చెప్పినటువంటి మాట ఇందులో తెలియబడుతుంది ఈశావాసమిదం సర్వం అని ఆయకత్వ ప్రతిపాదన చెయ్యడం కోసమే ఆ ఏకేశ్వర జ్ఞానం కోసమే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ జ్ఞానం మనకు కావాల్సినది ఇది చెప్తున్నారు ఇక్కడ అయితే క్షేత్రేషు అంటే ఏ క్షేత్రములు అన్ని శరీరాలు అన్ని శరీరాలు అంటే ఇన్ని శరీరాలు మన మానవులం కనుక మానవ శరీరాలు అంటామా చాలా అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మాది స్తంభ పర్యంత అనేక క్షేత్రోపాధి ప్రవిభక్త తమ్ నిరస్త సర్వోపాధి భేదం సదసదాది శబ్దప్రత్యయాగోచరం విధి ఇత్యభిప్రాయ అన్నారు ఇక్కడ బ్రహ్మాది స్తంభ పర్యంతం బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కాడ వరకు ఉన్న సర్వ ఉపాధులు క్షేత్రములే ఈ ఉపాధుల ఎందు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు క్షేత్రజ్ఞిని అర్థం చేసుకోవాలంటే నిరస్త సర్వోపాధి భేదం సర్వ ఉపాధి భేదములు నిరసించి అప్పుడు తెలుసుకుంటావు కానీ ఉపాధి లక్షణం ఏంటో తెలుసుకుని ఉపాధులకి విలక్షణుడు అంటే ఉపాధుల్లో ఉన్నప్పటికీ ఉపాధుల వికారాలు లేని వాడేవాడు క్షేత్రజ్ఞుడు కనుక నువ్వు ఈ రెండు విభాగం తీసుకుని ఇది క్షేత్రం ఇది క్షేత్రజ్ఞుడు అని తెలుసుకొని ఆ క్షేత్రజ్ఞుని తత్వం గ్రహించి అదే సర్వము అనేటువంటి ఎరుక కలిగితే అదే జ్ఞానం అదే మోక్షం ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యొక్క లక్షణం ఇక్కడ ఈ చెప్పడంలో విశేషం అంటే ఇది జ్ఞానం అన్నాడు అంటే ఇది తెలుసుకోవలసినది ఇదే ఈ జ్ఞానమే అధ్యాత్మ విద్య మోక్ష విద్య మరొకటి కాదు దీనికి మరొక పేరు విద్య అయితే ఇక్కడ మనం తెలుస్తున్నది ఏంటంటే ఒక చైతన్యం అనేది ఉంటేనే జడమైన క్షేత్రం వ్యవహరింపబడుతుంటే ఆ చైతన్యం నా స్వరూపమే అయినప్పుడు నా అంటే మళ్ళీ దేహంతో కలిపి చూస్తే క్షేత్ర జ్ఞూలైపోతాయి అలా కాకుండా అఖండం చూడాలి కదా అటువంటిప్పుడు అఖండమైన దాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ దేహంతో నేను ఉన్నటువంటిది తెలుసుకుంటున్నది ఏమిటి తెలుసుకుంటున్నది ఏమిటి మరి దేహంతో తెలుసుకుంటున్నానంటేం తెలుసుకుంటున్నావు సర్వవ్యాపకమైన దాన్ని తెలుసుకోవట్లేదు కనుక ఈ తెలుసుకున్నట్టుకి తెలుసు కొనుటుల్లా కనబడుతుంది గానీ తెలుసుకోవడం కాదు గనక దీనికి పేరు అవిద్య అన్నాడు ఇక్కడ ఈ అవిద్యతో ఉన్నావు నువ్వు తెలుసుకోవాల్సింది విద్య విద్య ఏంటంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం తెలుసుకుని చైతన్య వస్తువిన క్షేత్రజ్ఞుడినే నేను అని గ్రహించడమే విద్య అందుకే ఈ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు సాధన చేయగలగాలి కనుక క్షేత్రం ఎందుకు వచ్చిందంటే కేవలం భోగార్థం మాత్రమే కాదు అపవర్గార్థం ముందే తెలియజేశారు ఇక్కడ ఎందుకంటే ఎవరికైనా ఉపాధి ఎందుకు వస్తుందంటే వాడు చేసుకున్న పూర్వకర్మలు అనుభవించాలి కనుక అనుభవించడానికి తగ్గ భోగభూమి ఉండాలి కనుక శరీరం ఏర్పడింది ఇక్కడ ఎవరికైనా అంతే కానీ ఇది భోగ భోగార్థం మాత్రమే కాకుండా అపవర్గార్థం మోక్షార్థం కూడా వాడుకోవడానికి పనికొచ్చే తెలివి మాత్రం మానవోపాధిలో ఉంది అది గొప్పది అందుకే వాడికే ఎరుకంతగా అంతేగాని జంతువులు కూర్చోబెట్టి సభలు పెడతారా కదా అని వాడు గ్రహించవలసినది అన్నారు ఇది మనకు ఉపనిషత్తులలో అనేక చోట్ల ఈ రెండూ ఉంటాయి తెలుసుకో అవిద్య విద్య అని అంటే అసలు దాన్ని తెలుసుకోలేని తెలుసుకోవడం ఒకటి ఉంది మనకి ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం శరీరం గురించి తెలుసుకుంటున్నాం ప్రపంచ జ్ఞానం బోరడంతో పోగు చేసుకుంటున్నాం మంచిదే వ్యవహారానికి అవసరమే ఇన్ని తెలుసుకున్నప్పటికీ కూడా దేనివల్ల తెలుసుకోగలుగుతున్నావో వాడిని తెలుసుకోవట్లేదు కదా అది తెలుసుకుంటే విద్య అది తప్ప మిగిలినవన్నిటికీ ఒకటే పేరు అవిద్య మిగిలినవన్నిటికీ అందుకే ఉపనిషత్తుల్లో వేదముకు కూడా విద్య అని పేరుందండి ఇదేమిటో మనం ఆశ్చర్యపోతాం వేదము ఇగలోక పరలోక సంబంధమైన కర్మలకు పనికి వచ్చేటువంటి భాగంగా చూస్తే అది అవిద్య అది కేవలం బ్రహ్మతత్వ ప్రతిపాదనగా చూస్తే అదే విద్య అవుతున్నది గమనించకోవలసినది అది మాట ఇక్కడే తెలుసుకోవాలి విద్య అవిద్య విభాగం చేసుకోవాలి అనే విషయాన్ని మనకి ఉపనిషత్తులు ఎక్కడెక్కడ చెప్తున్నాయంటే ఈ శ్లోకమునకు ప్రమాణముగా మనకి కఠోపనిషత్తులో దూరమేతే విపరీతే విషూచి అవిద్య యాచ విద్యేది జ్ఞాత అన్నారు వేరు చేసేటటువంటి అవిద్య విద్య ఇని రెండు ఉంటాయని తెలుసుకో అన్నారు అంటే ఇంకా మరొక భావం ఏంటంటే విద్యతో అవిద్యని తొలగించుకో అని దీని యొక్క భావము విద్యతో అవిద్యని తొలగించుకో అది ఈ వాక్యానికి అర్థం అదేవిధంగా మనకి స్మృతుల్లో ప్రధానంగా మహాభారతంలో శాంతి పరమంలో ద్వామావథా పంథానౌ అనొక మాట అంటే రెండు రకాల మార్గములు ఉన్నాయి సుమా అవిద్య విద్యా మార్గములు అవిద్యా మార్గం ఇటుకొడుతుంది విద్యా మార్గం అటు తిప్పుతుంది ఇక్కడ అంటే ఈ క్షేత్రజ్ఞ అనేటువంటి ఏనున్నదో అది తెలుసుకోవడం ఎలాగు అంటే లోపల అంతఃకరణం ఉంది తెలుసుకునేవాడేవాడైన కదా అంతఃకరణం ఒకటి ఉంది ఆ అంతఃకరణలో క్షేత్రజ్ఞుని యొక్క చైతన్యం పనిచేస్తుంది అంతఃకరణం దేనికి సంబంధించింది అపరాప్రకృతిక పరాప్రకృతిక అపరాప్రకృతే తెలుసుకోండి ఇక్కడ అపరాప్రకృతికి అంతఃకరణం చెందినది అంతఃకరణం కూడా శరీరంలో భాగం అయితే అది స్థూల శరీరంలో బహికరణంలో కాకుండా దానికి ఒక అది ఈశ్వర చైతన్యాన్ని పొంది తిరిగి ఇవ్వగలదు అంతే దాని యొక్క లక్షణం కానీ అంతఃకరణంలో ఆ చైతన్యం ప్రసరిస్తుంది ఇటువంటి అంతఃకరణం ఆ ప్రసరిస్తున్న చైతన్యంతో ఇటుపడితే ప్రపంచమే పడిపోతే అవిద్య అటుపడితే విద్య అంతే అన్నాడు ఇక్కడ అంతఃకరణలో ప్రతిబింబించే చైతన్యం క్షేత్రజ్ఞునిది అంతఃకరణం కూడా క్షేత్రజ్ఞుడు కాడు అది కూడా క్షేత్రం అని తెలుసుకోవాలి అందుకే క్షేత్రములు అంటే ఏమిటో విభాగం చేయబోతున్నప్పుడు భగవానుడు మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఏమిటండి ఇప్పుడు జ్ఞానం తెలుసుకుపోతే పెద్ద కొంపమే మునిగిపోయింది అంటే కొంపలే మునిగిపోతే జాగ్రత్త అని చెప్పింది ఉపనిషత్తు ఎక్కడ చెప్పిందంటే కేనోపనిషత్తుల మంత్రం ఇహచేదవేదీ దధ సత్యమస్తి నచే నచేదిహావేదీన్ మహతీ వినష్ట అన్నారు ఇక్కడ నువ్వు తెలుసుకున్నావా సత్యం ఉంది సత్యం ఉంది అంటే త్రికాలాబాధితమైనటువంటి త్రికాలముల్లోనూ నశించని మార్పు చెందని పరమసత్యం అనే కైవల్యం ఉంది ఇక్కడ తెలుసుకుంటే ఇక్కడే కైవల్యం ఉంది నీకు ఆ మాట చెప్పడంలో ఈ జ్ఞానం కలిగితే ఇక్కడే కైవల్యం ఉంది అంటే జ్ఞానం కలిగితే నీ బ్రతుకు చివరిలో మీ ఇంటి ముందు విమానం వస్తుంది అది ఎక్కెళ్ళిపోతావు ఈ జ్ఞానం కలిగితే నువ్వెక్కడే పొందుతావు అందుకు భగవానుడు మననిక్కడికిక్కడే తలెప్పు చేయడం కోసం ఇంత చెప్తున్నాడండి ఇక్కడే పొందుతావు ఒకవేళ ఇక్కడ తెలుసుకోలేదు అనుకో మహతీ వినష్టి మళ్ళీ తెలుసుకోలే మొత్తం నశించిపోతావు జాగ్రత్త నీకు గ్రేట్ లాస్ అనే మాటని ఇక్కడ ప్రకటించాడు అందుకే తమేవం విద్వాన్ అమృత ఇహభవతి నాణ్య పంథా విజ్జతే మన మామూలుగా చదువు మంత్రంలో ఏం భావం చూడండి తమ్ ఏవం విద్వాన్ ఆయన్ని ఇలా మాత్రమే తెలుసుకున్నట్లయితే అమృత నువ్వు అమృతులు వెయిపోతావు ఎక్కడ ఇహభవతి ఎక్కడే అమృతులు పోతున్నావు లేదండి అమృతుని కావాలి కానీ ఇంకేదన్నా చెప్పండి అంటే నాణ్య పంథా విద్యతే అయినాయ్య మరొక మార్గం లేదు తెరిజనో వే తెరుజునో ఎనీవే ఏ మార్గం లేదు అది గమనించుకోవాల్సిన అందమైన అంశం ఇలా చెప్పి ఇప్పుడు నేను క్షేత్రం అంటే ఏంటో చెప్తున్నా అన్నాడండి మనకొక్కసారి ఆడాబుడి పెట్టి క్షేత్రజ్ఞుల్లోకి క్షేత్రం అంటే ఏంటో చెప్తున్నాడు ఇది క్షేత్రం అని మనం తెలుసుకోవట్లేదు ఇందులో కొంత క్షేత్రం తీసి కొంత క్షేత్ర డ్యూడు అని భాగంలోకి తెచ్చేసుకుంటాం అని క్షేత్రం అనే దానిలో నేను ఏమేమి చెప్తున్నా దగ్గర రాసుకుంటే క్షేత్ర లక్షణం జడం ఎప్పుడు గమనించుకోవాల్సింది ఇదం అని చెప్పబడేదంతా క్షేత్రమే అందుకు ముందు జడమేదో పక్కకు పెట్టేస్తే అరే ఇది చైతన్యం అనుకుంటున్నానని భ్రాంతి పోతుంది అందుకే క్షేత్రజ్ఞ అనే అంతఃకరణలో ఏ చైతన్యం ఉందో అది ప్రపంచం వైపు తిరిగితే భ్రాంతి పరమాత్మ వైపు తిరిగితే శాంతి అంతే ఇక్కడైనది ఆ మాత్రమే అది ఇప్పుడు ముందు క్షేత్రం యొక్క స్వరూపాన్ని చెప్పబోతున్నాడు తత్క్షేత్రం యదృక్చయ్వికారి యతశ్చత్ సచయో యత్ ప్రభావ తత్సమాసేనా మే శృణు తత్క్షేత్రం ముందుగా ఆ క్షేత్రము యచ్చ అంటే ఏదో యాదృక్ష ఎలాంటిదో యద్వికారి ఏ వికారములు కలవో వికారము అనే మాట వచ్చి వికారం క్షేత్రానికి క్షేత్రం ఉడికి లేదు వికారము అంటే క్షణానుకోలా ఉండడం ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి పొరపాటు నువ్వు వెళ్ళినప్పుడు అలా ఉన్నాడు అది పర్మనెంట్ అనుకోకు నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళవో అప్పుడప్పుడు సంతోషం కనబడ్డాడు తర్వాత నువ్వు చూడలే కనుక అవన్నీ వికారములే అన్నాడు ఇక్కడ క్షేత్రము ఏది ఎటువంటిది ఎట్టి వికారాలు ఉన్నాయో అదేవిధంగా దేని నుండి ఉత్పన్నమైనదో యతశ్చ దేని వలన కలిగినదో అది అయితే ఆ క్షేత్రం కలగడానికి గానీ అది పనిచేయడానికి కారణం ఎవడు క్షేత్రజ్ఞుడేగా అందుకే వాడు గురించి కూడా యహ అనే మాట చెప్పాడు సచ యోహ సచ యహ వాడు అంటే క్షేత్రజ్ఞుడు ఎవడో యత్ప్రభావశ్చ ఎటువంటి ప్రభావము కలవాడు ఆ మాట ఆయనకి వాడే క్షేత్రజ్ఞుడే ప్రభావము కలిగిన వాడు క్షేత్రానికి ఏం ప్రభావం ఉంది ఆయన ప్రభావమే దీని మీద అందుకే యశ్చత్ప్రభావశ్చ అది మొత్తానికి క్షేత్రం ఏమిటి ఎలా ఉంటుంది దాని వికారములు ఏమిటి దేనివలన కలిగిందో చెప్తాను మూలమైనటువంటి యహా క్షేత్రజ్ఞుడు ఆయన ప్రభావం ఏమిటో చెప్తాను సమాసేన అంటే సంగ్రహంగా సంగ్రహంగా అంటే ఏదో బ్రీఫ్గా చెప్తాను కదండి సారస్వరూపంగా చెప్పబోతున్నాను నాడు సారంగా చెప్తాడు ఇక్కడ ఇది చెప్తున్నది ఏంటి అంటే నేను కొత్తగా చెప్పట్లేదయ్యా ఇది ఋషులు ఇది వరకు ప్రస్తావన చేసిన జ్ఞానమే అందుకే మనం కృష్ణ పరమాత్మని గురువుగా దండం పెడుతున్నాం అవతార పురుషుడైనా సరే శాస్త్ర ప్రమాణం చెప్పినప్పుడే ఆచార్యుడవుతాడు అలా చెప్పనప్పుడు వాడుకు ఎంత బుద్ధిమంతుడో దండం పెడతామే తప్ప వాడు మనం తీసుకోం మీకు అర్థమేంటిది వాడు అవతార పురుషుడైనప్పటికీ కూడా వేదాది శాస్త్రముల ప్రమాణం చెప్పకపోతే వాడు ఆచార్యుడు కాడు వాడు ఏదో పని కోసం వచ్చాడో పని చేసి కెలిపాడు కృష్ణ పరమాత్మ అలా కాదు వేదం తానైన వాడు వేద ధర్మం తానైన వాడు వేద ధర్మం తాను చేసినవాడు మనకు చెప్పినవాడు అందుకే ఆయన్ని మన ఆచార్యస్థానంలో చెప్తున్నాం చెప్తూ నేను చెప్పబోయేది ఇది ఇవాళను కొత్తగా నీ ఇన్వెంట్ చేసి చెప్పట్లేదయ్యా ఇది ఎప్పుడు ఉన్నదే ఎందుకంటే జీవుడు తరించాలి అది వేదమాత యొక్క ఉద్దేశం అంటే పరమేశ్వరుడు హృదయం వేదమాత అది మనం తరింపు చేయడం కోసం పుట్టింది అంతేగాని మీ కర్మలు మీరు అనుభవించండి అని పుట్టించిందా మీరు చేసుకున్నందుకు అనుభవిస్తున్నా బాగుపడి రండర్రా అని పంపించాడు మహానుభావుడు అలా వచ్చినటువంటివి వేదములు ఆ వేదముల్లో ప్రతిపాదింపబడిన విషయమే నేను చెప్తున్నాను ఋషిభిర్బహుదా గీతం నేను ఇప్పుడు చెప్పబోతున్నది ఏంటి అంటే ఋషుల చేత బహువిధములుగా గానము చేయబడినది ఇక్కడ గీతం అంటే విస్తారంగా తెలుపబడేనది అని కూడా అర్థం పైగా వాళ్ళ ఆనందానుభూతితో అనుభవంతో చెప్పారు కానీ గీతం అనుభవంతో చెప్పిన దానికి గీత అనాలి బ్రహ్మయ్యమైనా చెప్పాలి బ్రహ్మానుభవం పొందినవాడైనా చెప్పాలి అప్పుడు గీత అనాలండి అంతేగాని పండితుడు చెప్పిన దానికి గీత అనరు అది పాండిత్యం అంటాం బ్రహ్మానుభవమైనా ఉండాలి బ్రహ్మమైనా ఉండాలి ఇక్కడ చెప్పేవాడు బ్రహ్మ కనుక ఆయనకి సరిపోయింది ఋషిభిర్ బహుధా గీతం ఋషుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఋషిభిర్ బహుధా గీతం సరిగ్గా మనకి నామశాస్త్రాల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇదే మాట వస్తుంది ఋషిభి గీతం అని చెప్తున్నాం కదా విష్ణు శాస్త్ర నామాల్లో కూడా ఋషిభిర్ బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ వివిధములైన ఛందస్సులు విడివిడిగా కూడా ఈ విషయాన్ని చెప్పేవి పృథక్ అంటే విడివిడిగా అంటే వేదమంత్రములు విడివిడిగా వేదములు ఉంటాయి కదా కొన్ని రుక్కుల్లో కొన్ని సామముల్లో కొన్ని యజస్సుల్లో కొన్ని అధరో వేదములందు ఉంటాయి ఇలా విడివిడిగా ఉన్నటువంటి వేదమంత్రములన్నీ ఛందో అంటే వేదమంత్రములు అని అర్థం ఇక్కడ ఆ వేదమంత్రములన్నీ వివిధములుగా వేరువేరుగా ఉన్న వేదమంత్రములు కూడా ఇదే విధంగా చెప్పాయి ఋషులు దీన్నే చెప్పారు వేదము దీన్నే చెప్పింది బ్రహ్మసూత్ర పద ఇచ్చేవా బ్రహ్మసూత్ర పదములు కూడా దీన్నే చెప్పే హేతుమద్భి వినిశ్చితై మొత్తానికి సహేతుకములైనటువంటి విషయములుగా నిశ్చయించి చెప్పారు చూసారు రీజనింగ్ అనేది ఇక్కడ వచ్చిందండి సహేతుకం అంతేగాని కేవలం విశ్వాస విషయం కాదు హేతుకం చాలా రీజనింగ్గా చెప్తాడు ఇప్పుడు వింటూ ఉంటే చాలా లాజికల్గా కనబడుతుంది రీజనింగ్ కనబడుతుంది సహేతుక విమర్శ అంటే శాస్త్ర చర్చ ఎలా ఉంటుందంటే సహేతుకంగానే ఉంటుంది మనం అనుకుంటాం అవన్నీ విశ్వాస విషయాలు అనుకుంటాం ఇతర మతాలకి అది సరిపోతుందేమో కానీ హిందూ మతం మాత్రం కేవల విశ్వాస విషయం కాదు తార్కికమైనది తాత్వికమైనది తెలుసుకోండి ఇక్కడ అది సహేతు హేతుమద్భి అంటే తర్కయుక్తులైనటువంటి సహేతుకములైనటువంటి విషయములతో బ్రహ్మసూత్ర పదాల ద్వారా కూడా ఇదే చెప్పబడింది అన్నాడు ఇది పట్టు కనుక పండితులు ఈ శ్లోకం నిజంగా కృష్ణుడు చెప్పాడా ఆ మాట వస్తే భగవద్గీత కృష్ణుడు చెప్పాడా ఎవడ్రా పేరు పెట్టేశాడు అన్నాడు పోయింది వాళ్ళకి ఏం సరిగ్గా చదవకుండా నేను నేనే వీళ్ళెప్పుడు ఉంటూ ఉంటారండి ఎందుకంటే సాధకుడు మనస్సును చలింపజేయడానికి ఇటువంటి జాతి ఉండును ఎప్పుడు మనం చలించకూడదు కృష్ణపరమాత్మ చెప్పబడిన సంప్రదాయాన్ని పట్టుకోవాలి అయితే కొంతమంది మొత్తం భగవద్ ఆయన శ్లోకం ఎవరో పెట్టేశారండి బ్రహ్మసూత్రాలు ఉన్నాయి కదా బ్రహ్మసూత్ర పద ఇచ్చేవా అని మాట అన్నప్పుడు ఎప్పుడు రచించాడు బాధరాయనుడు అసలు బాధరాయనుడు వ్యాసుడు ఒకడైనా కొంతమందికి సందేహం ఉంది వీళ్ళు ఉంటూ ఉంటారు వాళ్ళు ఆస్తుకులు వీళ్ళు ఆస్తుకులు అదో గొప్ప విశేషం అంటే దానిలో కొందరు సంప్రదాయాన్ని నమ్ముతారు కొందరు సంప్రదాయాన్ని నమ్మరు మళ్ళీ ఆస్తికులు రెండు భేదములు బ్రహ్మసూత్రములు ప్రమాణమే వాళ్ళకి వీళ్ళకి కానీ ఆ బాధరాయనుడే వ్యాసుడా అని ఎందుకంటే బదరీక్షేత్రంలో కూర్చుని ఆ సరస్వీ నదీ తీరంలోనే వేద విభాగం చేశాడు మహాభారతాన్ని రచించాడు పురాణములు రచించాడు కనుక బదరీక్షేత్ర స్థితుడై ఉన్నాడు బదరాయనుడు అందులో సందేహం లేదు ఆయన బ్రహ్మసూత్రాలు రచించాడు బ్రహ్మసూత్రాలు భగవద్గీతకు ముందు రచించాడు భగవద్గీత తర్వాత రచించాడు దీని ప్రకారం చూస్తుంటే భగవద్గీతకు ముందే రచించినట్టు తెలిసిపోయింది ఎలా అంటావయ్యా అంటే అసలు బ్రహ్మసూత్రం అనే మాట బాధరాయుండే ప్రవేశపెట్టాడు అంతకు ముందు లేదా అక్కడ ఆలోచించినాడు ఇక్కడ కానీ బ్రహ్మసూత్రం అనేటువంటి మాట ఉన్నది అది భగవద్గీతలో ఉన్నది దాన్ని శీర్షికగా స్వీకరించాడు బాదరాయుడు సరిపోయింది ఇక్కడ ఇది ఎలాగో అంటే రామాయణంలో మొట్టమొదట వచ్చినటువంటి బాలకాండ అవతారికలు మీరు చూస్తూ కుమార సంభవంచ సంభవశ్చేవా ధన్య పుణ్య స్థదేవత అంటాడు విశ్వామిత్రుడి కుమార సంభవం ఇప్పుడు చెప్పాను అన్నాడు అదేవిధంగా రఘువంశం మనకు మాట ఉన్నది ఈ రెండు వాల్మీకి రామాయణాలు రచించాడు రఘువంశం కుమార సంభవం ఆ మాట తీసుకుని కాళిదాసు రచించాడే తప్ప కాళిదాసు రాసిన తర్వాత ఇది రాశారు కనుక వాల్మీకి రామాయణం కాళిదాసు అనంతరచన రీసెత్స కాలం రాశాడు మూర్ఖాతో మూర్ఖ అంటారు అనడు కాదు ఇక్కడ కానీ బ్రహ్మసూత్ర పదము అంటే అసలు బ్రహ్మసూత్రం అంటే అర్థం తెలిస్తే తర్వాత ఇది చెప్తుంది ఇక్కడ బ్రహ్మసూత్రం అనే మాట అప్పటికే ఉంది కృష్ణుడికి కృష్ణుడు దాన్నే వాడాడు బ్రహ్మసూత్రమే ఆ మాటనే తర్వాత బాధరాయనుడు వ్యాస భగవానుడు తన సూత్రరచనకు పెట్టుకున్నాడు బ్రహ్మసూత్రము అని దేన్ని అనాలి అంటే బ్రహ్మముని సూచించేవి బ్రహ్మసూత్రములు బ్రహ్మమును సూచించునవి అంటే వేదమునందు అనేక మంత్రములు అనేక విషయాలు చెప్తూ ఉంటాయి అందులో కొన్ని కేవల బ్రహ్మమును సూచించే ఉంటాయి కేవల బ్రహ్మమును సూచించేటటువంటి వాక్యములు గ్రంథం పేరు ఉపనిషత్తులు అలా బ్రహ్మమును సూచించే మాటలు ఎలాంటివి అంటే ఆత్మేతి ఉపాసీత అని ఒక మాట ఉన్నది ఆత్మేతి ఉపాసీత ఇది నేరుగా ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నవి ఇలాంటి బ్రహ్మమును సూచించే వాక్యములకి బ్రహ్మ సూత్ర పదములని పేరు ఈ విధంగా ఋషులు చేత గానము చేయబడ్డవి వేదములందు వివిధములైనటువంటి మంత్రముల ద్వారా వివిధ స్థలములందు చెప్పబడిది అంటే కేవలం ఉపనిషత్తులు మాత్రమే కాకుండా మనం పూర్వ భాగములు అనబడేటటువంటి ఉపనిషత్తుకు పూర్వ భాగములైనటువంటి సంహిత ఆరణ్యకము ఇత్యాదుల ఎందుకు కూడా వివిధ స్థలముల ఎందు నేను చెప్పబోయే క్షత్ర క్షత్రిజ్ఞానము ఉన్నది కేవలం బ్రహ్మమును సూచించే పదవులైన ఉపనిషత్తులకు కూడా ఇదే ఉన్నది అనే మాట తర్వాత అన్వయము ఇది ఋషుల చేత వేద మంత్రముల చేత బ్రహ్మమును సూచించేటువంటి ఉపనిషద్వాక్యముల చేత హేతుబద్ధముగా ఏది వినిశ్చితై విశేషముగా నిశ్చయింపబడిందో అదే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అన్నాడు అంటే ప్రమాణం చూపించండి కృష్ణపరమాత్మ ఇప్పుడు చెప్పబోయేది ఇన్నిటి నుంచి గ్రహించినటువంటి సారభూతమైన జ్ఞానం ఇప్పుడు మాత్రం దేని గురించి చెప్తానన్నాడు తత్క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యతశ్చయత్ అది కదా చెప్పబోతున్నాడు ముందు క్షేత్రం అంటే ఏంటో చెప్తున్నాడు క్షేత్రం అంటే ఇప్పుడు చెప్పబోతున్నటువంటి సముదాయమంతా కలుపుకుని క్షేత్రం అని చెప్పబడుతున్నది రెండు శ్లోకాల్లో క్షేత్రం అంటే ఏంటో చెప్పాడు మహాభూతాన్ని అహంకార బుద్ధి అవ్యక్తమేవ ఇంద్రియాన్ని దశైకం చ ఇంద్రియగోచరా ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం సంఘాతేతనాధృతి ఏ తత్త్రం సమాసేనా సవికారం ఉదాహృతం క్షత్రం అంటే ఏమిటో నీకు సంపూర్ణంగా వాటి వికారాలతో సహా చెప్పాను అన్నాడు మొదటిగా మహాభూతాని మహాభూతములు అంటే ఐదు అంటే పంచీకరణము కూడా కాకముందున్న పంచమహాభూతములు ఉన్నాడు పంచభూతములు పంచీకరణమైతేనే జగత్తుగా వ్యక్తమవుతాయి అవి పంచీకరణము కాకముందు ఇదంతా నేను మళ్ళీ చెప్పానంటే సాంఖ్యం చెప్పినట్టు అవుతుంది అసలు విషయం మనకి అవసరం కనుక వీటి ఎక్కువ వివరంలోకి వెళ్ళట్లేదు కానీ నెంబర్ మీరే చెప్పుకోగలరు చూడండి ముందు నెంబర్ చెప్పుకుందాం పంచ మహాభూతములు అహంకారము బుద్ధి అవ్యక్తము ఇంద్రియాణిద పది ఇంద్రియములు ఏకంచ ఒక్క ఇంద్రియం పంచచ ఇంద్రియ గోచర ఇంద్రియాలకు కనబడేవి ఐదు అంటే మొత్తం మీరు లెక్క కడితే ఈ ఇరవై నాలుగు అని ఇరవై అంటే సాంఖ్యం కూడా వేదం నుంచే వచ్చింది కానీ అక్కడ ఆగిపోయింది అది దాని యొక్క క్షేత్రంతో ఆగిపోయింది క్షేత్ర జుడిదాకా వెళ్ళలేదు గనకనే భగవత్పాల్ వారు ప్రధాన మల్ల బర్హణ న్యాయం అంటుంది ఇక్కడ అంటే ప్రధాన మల్లుండి కొట్టాలి కొడితే అందరినీ కొట్టినట్లు అందుకే సాంక్షులను పట్టుకుని బ్రహ్మసూత్రాది భాష్యాల్లో ఆ సాంఖ్యాన్ని మొత్తం తూర్పారబట్టాడండి ఇక్కడ అంటే వాళ్ళు కేవలం ప్రకృతి ప్రకృతి ప్రధానం పైగా ప్రకృతి ప్రభావం చేత అనేకమంది జీవులు అనే వాదం దానిది దాన్ని ఖండించేది వేదాంతం కానీ కొంత వాళ్ళు వచ్చారు అక్కడ దాకా తీసుకున్నాడు అది క్షేత్రం క్షేత్రానికి పరాప్రకృతి అనే పేరు మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటున్నాం మొట్టమొదటిగా క్షేత్రంలో ఉన్నవి ఎవరు చూడండి ముందుగా పంచ మహాభూతములు అనగా పృథివ్యప్తేజో వాయురాకాశములు అహంకార అహంకారం అంటే నేననే భావం మామూలుగా మనం అనుకునే ఈగో కాదండి ఇక్కడ అహం అనబడే ఒకనొక వ్యక్తీకరణ కానీ ఇక్కడ చెప్పబడుతున్నది సృష్టి యొక్క ఆరంభంలో ఉండేటువంటి స్థితి గనక అక్కడ అహంకార శబ్దము సమిష్టి అభిమానము అంటారు ఇది సమిష్టి అంటే కలెక్టివ్ ఒక్కొక్కరిలోకి వచ్చేప్పుడు ఇండివిజువల్ అవుతుంది అంతకుముందు కలెక్టివ్ కదా ఇది ఎలాంటిదే అంటే పంట పొలం విస్తరించే ముందు నారుమడిని వేస్తారు ఆ నారుమడిలో వేసినవి తర్వాత పరచబడతాయి అది సమిష్టి అనమాట అది సమిష్టి అన్నప్పుడు తెలుసుకోవాలి కలెక్టివ్గా అంతటి కలుపుకుని అది సమిష్టి అభిమానాన్ని అహంకారం అంటారు అలాగే సమిష్టి రూపమైన మహత్తత్వాన్ని బుద్ధి అంటారు అదేవిధంగా అవ్యక్తమేవచ అవ్యక్తం అంటే మూల ప్రకృతి ఇక్కడ అవ్యక్త మూల ప్రకృతి నిన్న చెప్పిన అక్షర అవ్యక్త అనేది పరబ్రహ్మకు సంబంధించి ఇక్కడ అవ్యక్తం అంటే మూల ప్రకృతి అంటే సృష్టిగా వ్యక్తము కాకముందు ఉన్న స్థితి మూల ప్రకృతి అక్కడ నుంచి సృష్టి వచ్చింది కనుక వ్యక్తమైన సృష్టికి మూలంగా ఉంది కనుక మూల ప్రకృతి అవ్యక్తము అని పేరు అదేవిధంగా దశచ ఇంద్రియాన్ని పది ఇంద్రియాలండి దశేంద్రియాణి పది ఇంద్రియాలంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మీ కర్మేంద్రియాలు ఏకం ఒక్క ఇంద్రియం అంటే అంతఃకరణం అన్నాడు ఇక్కడ మనోబుద్ధి చిత్త అహంకారాలు కలిపి ఒకటే అది అది లేదా అంతఃకరణం పంచచ ఇంద్రియ గోచరాహ ఇంద్రియాలు కనబడేవి అనుభవానికి వచ్చేవి ఐదు శబ్ద స్పర్శ రూప రస గంధాలు చూసారు ఒక్కసారి ఆలోచించండి ఆలోచిస్తే ఏం మిగిల్చాడు ఆయన మొత్తం చెప్పాడు కదా క్షేత్రం అయిపోయిందా ఇప్పటివరకు క్షేత్రంలో ఉన్నవి చెప్పాడు యచ్చ యాదృక్ష అయింది యద్వికారి తర్వాత చెప్పబోతున్న చూడండి వాటి వికారములు వికారములు అంటే ఎప్పుడో ఒకలా మారిపోతూ ఉంటాయి అవేమిటండి ఇచ్చ ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతన ధృతి ఏ తత్ క్షేత్రం సమాసైన సవికారం వీటిని వికారము అని అంటారు ఇక్కడ ఇవన్నొచ్చాయి ఇచ్చా ద్వేష సుఖ దుఃఖ సంఘాత చేతన ధృతి ఏడు మొత్తం ఇందాక చెప్పినటువంటి ఇరవై నాలుగు ఏడు కలిపి ముప్పై ఒకడు కలిపి క్షేత్రం ఇక్కడ పట్టేడండి ఆయన ఇచ్ఛాదులు ఇవన్నీ ఉన్నాయే అవి ఇందాక చెప్పినటువంటి సంఘాతం వాటిలో లేదు విడిగా చెప్పాడు కానీ ఇవి కూడా క్షేత్రంలో భాగమే అన్నాడు అవి క్షేత్రము యొక్క వికారములయ్యా అన్నాడు ఇక్కడ వికారములు క్షేత్రాల్లో ఒకటి కదా ఇందాక చెప్పిన పంచేంద్రియాలు ఏకం అంతఃకరణను కూడా క్షేత్రాల్లో ఒకటి కదా దాని ఎందు కలిగే వికారాలు ఇవన్నీ ఇక్కడ పైగా అంతఃకరంలో వికారాలు కలగడానికి కారణం ఏంటి ఈ పంచభూతాలు వీటన్నిటితో ఇంద్రియాలతో కలిసి ఉంది అంతఃకరణం దానిలో కలుగుతున్న వికారాలు ఆ వికారాల ప్రభావం దేహం మీద కూడా పడుతూ ఉంటుంది ఇక్కడ దేహం వల్ల దానికి దానివల్ల దేహానికి కూడా వికారాలు కలుగుతూ ఉంటాయి కోపం వస్తే ఊగిపోతారు కొంతమందికి చెమట్లు పడతాయి భయం కలిగితే ఒళ్ళంతా కంపించిపోతుంది అంటే వికారములను దేహానికి వస్తున్నాయి లేదా ఇది నుంచి దేహానికి అక్కడికర వెళ్ళడానికి కారణం దేహం నుంచి అంతఃకరణానికి కానీ ఇదంతా కలిపి ప్రకృతిలో భాగమే ఇచ్ఛా ద్వేష దీని గురించి భగవత్పాల్ వారు చాలా పెద్ద వివరం ఇచ్చారనుకోండి ఇచ్ఛా అంటే ఒకప్పుడు ఒకటి సుఖం అనుభవించుతాం అనుభవించేం గనకనే మళ్ళీ ఆ సుఖం కావాలనుకుంటాం దాని పేరు ఇచ్చట అది కావాలని తీసుకున్నా కలిగేటువంటి ఒక ఆనందానుభూతి సుఖం అన్నారు ఇక్కడ అదేవిధంగా ఒకప్పుడు దుఃఖం అనుభవిస్తాం కాబట్టి ఆ దుఃఖం నాకు అనుకుంటాం దాని పేరు ద్వేషం ఉన్నాడు అంటే ఆ దుఃఖం కలగకూడదనేటువంటి ప్రతికూల భావన దాని పేరు ద్వేషంఠ దానివల్ల మళ్ళీ ఆ దుఃఖం కలిగినప్పుడు ఆ దేశమే ఏదైతే నువ్వు పక్కన నెట్టేవో అది అనుభవానికి వచ్చినప్పుడు కలిగే బాధ పేరు దుఃఖం అన్నారు ఇక్కడ కానీ ఇచ్ఛా సుఖం దేశుఃఖం అనే కానీ భగవత్పాల్వారు ఈ మాట చెప్పారు అయితే మీరు చెప్పారు కానీ అది నేను అనుభవించాను గనక ఇప్పుడు కోరుకుంటున్నాను అని చెప్పడానికి ఎలా అవుతుందండి ఒకప్పుడు అనుభవించలేదు దాన్నే కోరుకుంటున్నాను అనొచ్చు కదా అంటే ఇది జన్మల్లో నువ్వు అనుభవించు ఆ వాసన బట్టి ఇది ఇది చాలా గొప్ప విషయం అండి ఇక్కడ దీన్ని వివేక చూడమని గొప్పగా చెప్తారు పుట్టిన పిల్లాడికి కూడా నాలుగికమై తేన్రాయిగానే ఎందుకు చప్పరిస్తాడంటే ఇట్లాంటి చప్పరింతలు అనేక జన్మల నుంచి అలవాటైపోయాయి గనక అన్నాడు ఇది దేహ వికారాలన్నీ అలా అలవాటైపోయాయి మనకి అందుకే వాటి వల్లే కలుగుతాయి వాసనల ఇచ్చ కలుగుతాయి అది తెలుసుకోవాల్సింది ఆ ఇచ్చ అనుకున్నది లభించిందా సుఖం కలుగుతుంది అలాగే నచ్చనిది కలిగితే ద్వేషం దానివల్ల వచ్చే అనుభవం దుఃఖం ఇచ్చ ద్వేష సుఖం దుఃఖం నాలుగేనా ఈ నాలుగు ఎన్ని రకాలు చెప్పక్కర్లేదు ఇచ్చలు ఎన్నో సుఖాలున్నో ద్వేషాలెన్నో దుఃఖాలెన్నో సంఘాత సంఘాత అన్నప్పుడు దేహేంద్రియాణం సంహతి అన్నారు ఇక్కడ దేహేంద్రియములన్నిటి యొక్క సంహతి పేరు సంఘాత ఇదంతా కలిపి ఒకటిగా చూసుకునే భావం ఏది ఉందో అది కూడా వికారమే అన్నాడు ఇది కలిపి చూడ్డం చెప్పినప్పుడు అన్నీ కలిపే ఉన్నాయి ఇప్పుడు కలిపి చూడ్డం అనే భావన అది చూస్తున్నది ఏదే ధృతి చేతన తర్వాత చెప్తున్నది చేతన చేతన అంటే ఏమిటి చేతన అంటే చేతన వేరు చైతన్యం వేరు అందుకే ఒకరోజు చెప్పిన ఉపన్యాసం తర్వాత దానికి సులభమైపోతుంది అక్కడ చెప్పినవి అది ఎప్పటికప్పుడు అన్నట్టు కూర్చోకూడదు ఒకదానితో ఒకటి పట్టుకుని కూర్చోవాలి అక్కడ చెప్పుకున్నాను చేతన వేరు చైతన్యం వేరే చైతన్యం చైతన్యుడు యొక్క స్వరూపం ఆయన ధర్మం అది దానివల్ల కలిగేది చేతనత్వం చేతనత్వం అంటే మామూలు భాషలో కదలీకండి కానీ నిజానికి ఎక్కువ మంది అంతఃకరణమే చైతన్యం అనుకుంటారు అంతే కదా మనస్సు అంతఃకరణంలో ఉండే చేతనత్వాన్ని చైతన్యం అనుకుంటాం అందుకే అదే జీవభావం నిజానికి అంతఃకరణంలో ఉన్న చైతన్యం మే జీవుడు అని చెప్పబడుతున్నది అంతఃకరణను కూడా అతీతంగా చూస్తే ఈశ్వరుడు ఇది తెలియక చాలామంది అంతఃకరణంతో చూస్తున్న వాడిని జీవుడని వీడు ఒక చైతన్యమని అదొక చైతన్యమని రెండు భేదాలుగా జీవేశ్వర భేదంతో చూస్తారు ఆ సూక్ష్మం పట్టుకోవాలంటే ఎంత సునిశ్చిత ప్రజ్ఞ ఉండాలండి అది చెప్తే జగద్గురు కృష్ణుడు చెప్పాలి లేదా జగద్గురు శంకరుడు చెప్పాలి వాళ్ళిద్దరూ చెప్తున్నారు ఇక్కడ తెలుసుకోవాల్సినది అందుకే ఎంత అందంగా ఇప్పుడు క్షేత్రం అనగా నింబడిపోయేతాడు సుఖదుఖాలు కూడా క్షేత్రంలో భాగమే లేదా అంతఃకరణ ధర్మాలు కదండి సుఖము దుఃఖము మనోధర్మాలు కదండి అది క్షేత్రమే అని తేల్చేశాడు ఇందాక ఇంద్రియాల్లోనే తేల్చి పెట్టేశాడు కనుక ఇప్పుడు ఇవి అన్ని క్షేత్రాలు అయిపోతే నేనేమండి ఇప్పుడు నీకు ఆలోచన రావాలి అన్ని క్షేత్రాలు అయిపోయాయి శరీరమా ఇంద్రియాల క్షేత్రమైపోయింది మనస్సు కూడా క్షేత్రమై కూర్చుంది ఇక మనో వికారాలు కూడా క్షేత్రమైపోయాయి మన నువ్వెవరు ఆఖరికి నేను అనుకున్నది కూడా తీసుకెళ్ళి అక్కడ పడేశారా మన అన్నీ అక్కడ పడిస్తే నువ్వెవరు ఇప్పుడు వాడిని వేరు చేయడం అనేది ఎంత బాగా చేశాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ కనుకనే ఇవి వాటి వికారములు ఇవన్నీ క్షేత్రాల కింద తోసేసాడు స వికారం ఉదాహృతం ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే అంతఃకరణ వృత్తికి చేతన అని పేరు అంతఃకరణ వృత్తికి చేతన అని పేరు ఇంక ఇక్కడ వివరించలేదండి సంఘాత చేతన ధృతి రెండు మిగిలిపోయాయి సంఘాత వరకు వచ్చాం చేతన అంటే ఏమిటంటే తస్యాం అభివ్యక్త అంతఃకరణ వృత్తి తప్తే ఇవ లోహపిండే అగ్ని ఆత్మచైతన్యాభాస రసవిద్ధాచేతన సా క్షేత్రం జ్ఞేయవాత్ చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ అంతఃకరణం జడమే కానీ అది క్షేత్రజ్ఞుడి వల్ల చైతన్యం పొందింది మనం మునిపే చెప్పుకున్నాం అంతఃకరణాన్ని అద్దంతో పోల్చండి శరీరాన్ని గదితో పోల్చండి చైతన్య స్వరుడు దృగ్రూపుడైన వాడిని సూర్యుడితో పోల్చండి అన్నాడు ఆ సూర్యకాంతి అద్దంలో ప్రతిఫలిస్తే అద్దం తిరిగి అందించగలుగుతుంది కానీ గోడ లక్షణం తిరిగి అందించలేదు కనుక జడమైనటువంటి సూర్యేంద్రియాలు తిరిగి అందివ్వలేవు దానికి అందించేది మాత్రం ఏది అంతఃకరణమే కానీ అంతఃకరణం కూడా జడమే అర్థం మాత్రం జడం కాదు దానికి ఒక లక్షణం ఉంది ఈశ్వర చైతన్యాన్ని పట్టుకుంది అద్దంలో ఎంతమేర సూర్యుడు ఉంటాడు అర్థం ఎంత ఉందో అంతా ఉంటాడు కానీ అంతఃకరణమంతా అది అయిపోవడంతో అర్థమంతా సూర్యుడు కనబడంతో సూర్యుడిని చూడలేదు కనుక అర్థమై సూర్యుడు అనుకుంటావు నువ్వు అసలు చూడనివాడు అర్థమై సూర్యుడు అనుకుంటాడు అలాగే అంతఃకరణమే చైతన్యం అనుకుంటావు అంతఃకరణం చైతన్యం కాదు చేతన అని అడిగాడు దీనికి ఒక ఉపమానం చెప్తున్నారు గురువుగారు తప్తే ఇద లోహపిండే అగ్ని ఇవా అన్నాడు ఇక్కడ అంటే ఒక పిండం లోహపిండం అంటే ఎనపగుండు గుండు బాగా అగ్నిలో కాలిపోయిందిట కాలిపోతే అది ఎలా కనబడుతుందండి ఎర్రగా ఉంటుంది వేడిగా ఉంటుంది ఆ ఎరుపుదనం వేడిదనం దేనిది ఎనప అగ్నిది కదా కానీ నువ్వేం చేస్తున్నావు అదంటే ఇనుపగుండు ధర్మాలను అనుకుంటాను ఇప్పుడు ఇనపగుండు అసలు ధర్మం కనిపించట్లేదు ఎందుకంటే అదేం చేసిందంటే అగ్ని బాగా గ్రహించడం చేత అది ఎర్రగా వేడిగా కనబడింది అలా అంతఃకరణమైన యనపగుండు ఈశ్వర చైతన్యాన్ని బాగా గ్రహించడం వల్ల చైతన్య స్వరూపంగా కనబడుతుంది దాని బట్టి చేతనగానే చైతన్యం కాదు అని అడిక్కడ ఇది తెలియక దీని ధర్మం దాని మీద ఆరోపిస్తాం దాని ధర్మం దీని మీద ఆరోపిస్తామంట ఈ ఆరోపమే అవి అది ఎలాగో అంటే ఆ ఎనపగుండుతో అవిడ కాల్చాడు అనుకోండి వెంటన్నట్టనపగుండు కాల్చిందండి అన్నాడు ఇక్కడ ఎనపగుండు కాల్చిందా అగ్ని కాల్చింది కానీ నువ్వు ఇనపగుండుకు పట్టేశావు దాని దాని పేరుని అదేవిధంగా చూడండి అగ్ని గుండ్రంగా ఉందన్నాడు అగ్ని గుండ్రంగా లేదు గుండ్రంగా ఉంది కానీ గుండ్రంగా ఉన్న ఇనపగుండు ధర్మాన్ని అగ్నికి ఆరోపించో కాల్చడమని అగ్ని ధర్మాన్ని ఎనపగుండుకు ఆరోపించో ఇది తెలుసుకోవాల్సినది దీని ఆరోపము అంటారు రుగదాని దీని అధ్యాస పేరు దీనికి అవిద్య పేరు దేనిదేదో సరిగ్గా తెలుసుకో ఇది అగ్ని లక్షణం ఇదరపుడు లక్షణం తెలుసుకో కానీ జడమైన అంతఃకరణం ఇది ఈశ్వర చైతన్యం ఇది అది గ్రహించవలసిన అవసరం కనుకనే ఆ చైతన్యాన్ని పొందిన అంతఃకరణం ఏదైతుందో అది ఆత్మచైతన్యాభాస రసవిద్దాచేతన ఆ చైతన్యాన్ని పూర్తిగా పెట్టి ఆ రసంతోనే నిండిగట్టుగా గనక సాచక్షేత్రం అది కూడా క్షేత్రమే అని తెలుసుకోడు ఇక్కడ అంతఃకరణం కానీ అంతఃకరణం ఆత్మ చైతన్యాన్ని పొందుతోంది కానీ అది ఆత్మ కాదు అంతఃకరణం కూడా ఆత్మ కాదు ఏది ఆత్మ కాదో తెలిసేస్తున్నాడు ఇది ఆత్మానాత్మ వివేకం అన్నా క్షేత్రజ్ఞ క్షేత్ర వివేకం ఒకటేనండి దాన్ని అక్కడ అపరాప్రకృతి పరాప్రకృతి ఉన్నా ఒకటే అంటే చెప్పదలుచుకున్న అదే పదాలు చెప్తే నీకు బోరు మార్చి మార్చి చెప్తున్నాడు ఎందుకంటే పొందాల్సింది అది ఒక్కటే కనుక మనకు ఒంటకి పట్టించడం కోసం ఎన్ని విషయాలు చెప్తున్నాడో చూడండి ఇక్కడ కానీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమే జ్ఞానానికి ఇంత ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు స్పష్టంగా తెలిపోయింది కదా ఏమని క్షేత్రం అంటే ఏంటో చెప్పాడు క్షేత్రజ్ఞుడు గురించి ఇక చెప్పలేదు ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు ఏమిటి క్షేత్రజ్ఞుడు గురించి కాదుట క్షేత్రం గురించి చెప్పేశాను కదా నీకు కానీ ఇప్పటివరకు నీకు తెలిసిపోయింది అంటే ఇంతవరకు నువ్వు ఆత్మ అనుకున్నందుకు కూడా అనాత్మలు గెలి కూర్చిపోయింది తర్వాత ధృతి కూడా అంతే చేతనా ధృతి అన్నాడు ధృతి అంటే అర్థం ఏంటంటే శరీరం మొత్తం పట్టి నిలిపే ఒక శక్తి ఉంది కాలిక్కలు కీలు కీలు విడిపోకుండా ఇదంతా పట్టుకొని ఒక శక్తి ఉంటుంది సహా అదే సడలిపోతున్న ఇంద్రియాలను కూడా పట్టి నిలపగలి ఒక శక్తి శరీరంలో ఉంది దాని పేరు ధృతి ఇది మనోధర్మమైన ధైర్యం కాదు ఇది ఇక్కడ శరీరాన్ని పట్టి నిలిపేటటువంటి ఒక అనొక నిలుకడ రూపమైన శక్తికి ధృతి అంటారు ఇది శాస్త్రార్థం అది ఇక్కడ తీసుకోవాలి కానీ ఒక పదం వ్యవహరించే దాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి కదా ఇక్కడ అర్థం అది కానీ ధృతి ధృతి కూడా దేనిలో భాగం క్షేత్రంలో ప్రకృతిలో భాగం ఇప్పుడు ఇవన్నీ క్షేత్రం తెలిస్తే ఇంకా క్షేత్రంలో తెలుసుకోవడానికి ఏం మిగిలిందండి ఇదివరకు ఇదంతా అంటే అనుభవిస్తున్నవాడిని నేను ఒక ఉన్నాను అనుకుంటే అది కూడా క్షేత్రంలోకి లగిసిపెడాను అంతఃకరణను పెట్టి లగిసి అక్కడ ఇప్పుడు క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలి కదా అది చెప్పే ముందు నీకు జ్ఞానం చెప్తున్నాను అన్నాడు జ్ఞేయమేది జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది ఏది క్షేత్రజ్ఞుడు మరి క్షేత్రం గురించి ఎందుకు చెప్పారు అంటే క్షేత్ర విచారణ దుఃఖ నివృత్తికి క్షేత్రజ్ఞ విచారణ ఆనందప్రాప్తికి అన్నారు ఇక్కడ క్షేత్ర విచారణ తెలుసుకుంటే సుఖం దుఃఖం కూడా నాది కాదుగా ఇది క్షేత్రానికి ఎంత హాయి రిలీఫ్ వచ్చిందండి ఎంతవరకు అది నాకు పు పులుపుకుని తిరుగుతున్నా ఇప్పుడు నాకు కాదు ముందు నాకు కాదన్నారు కదా తర్వాత ఆలోచిద్దాం మిగిలినవన్నీ కూడా అవి కూడా నాకు లేవుట అంటే ఇవి ఏమీ తీసేయగా ఏది మిగిలిందో నా ఇత నా ఇతని తీసేసేయగా ఏది మిగిలిందో అది తదేకోవశిష్ట శివ కేవలోహం ఇవన్నీ తీయగా మిగిలిందే అది శివోహం శివోహం చిదానందరూప శివోహం అది వెళ్ళాలి మరి క్షేత్ర లక్షణం కానీ ఇది అయిన వెంటనే క్షేత్రజ్ఞుడు ఏంటో చెప్పలేదు గురుగారు జగద్గురు కృష్ణ పరమాత్మ ఇప్పటి చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే ఇప్పుడు చెప్పబోతున్నది జ్ఞానం జ్ఞేయం క్షేత్రజ్ఞుడు అది పొందడానికి కావలసినటువంటి సాధన సామగ్రి జ్ఞానము అందుకే క్షేత్రజ్ఞుడు గురించి చెప్పబోతున్నాను కదా అందరూ తెలుసుకోలేరు నేను క్లియర్గా వింటే అర్థమయ్యే నోట్స్ రాసుకోవడానికి పరికొస్తుంది కానీ క్షేత్రజ్ఞుడు తెలియబడడు నీ క్షేత్రుడు తెలియబడ్డం అంటే పుస్తకంలో ఉన్నట్టు తెలియబడ్డమా అనుభవానికి తెలియబడ్డమా ఇది కావాలి నీకు అనుభవానికి కదా అనుభవానికి కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఇరవై లక్షణాలు ఉన్నాయి ఇరవై లక్షణాలు కలిగి ఉన్నట్లయితే క్షేత్రజ్ఞుడు తెలియబడతాడు అందుకు భగవానుడు ముందు క్షేత్రం గురించి చెప్పేసి తర్వాత ఆ లక్షణాలు చెప్పాడు ఆ తర్వాత క్షేత్రజ్ఞుని చెప్తాడు ఇక్కడ అంటే ఈ లక్షణాలు కలిగిన వాడు మాత్రమే అది తెలుసుకోగలడు కనుక ఈ లక్షణాలు వినేశాక ఇంక భగవద్గీత ఆపేయండి ఈ లక్షణాలన్నీ పొంది వచ్చిన తర్వాత మీరు అప్పుడు క్షేత్రం గురించి చెప్పచ్చు అంటే ఇంకా సంతోషమే కానీ ఆగం చెప్పేస్తాం అంటే చక్కగా అర్థమవుతుంది అర్థమయ్యాక ఈ లక్షణాలు ఇంకా తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం అర్థమైంది కనుక అనుభవానికి రావాలని అప్పుడు కనుక అర్థం చేసుకోవడానికి కోసం బోధపడ్డం కోసం చెప్పుకుంటాం బోధ అనుభవం అవడం కోసం ఈ ఇరవై లక్షణాలు సాధనలకు తెచ్చుకుందాం అద్భుతమైన ఇరవై లక్షణాలు ఇవి పట్టుకుంటే నిజానికి తర్వాత పదహారు అధ్యాయాల్లో వీటిలోకి అడబడి ఇవే అన్ని చోట్ల సాధకుడికి ఏముండాలో చెప్తున్నాడు అదే చెప్తున్నాడు ఇక్కడ కాకపోతే అక్కడైనా పట్టుకుంటామని కృష్ణుడు ఆశ ఎక్కడా పట్టుకోకపోతే అది వేరే విషయం కానీ ఇక్కడ ఇరవై లక్షణాలు చెప్తున్నాడు ఇరవై లక్షణాలు ఉన్నవాడు మాత్రమే క్షేత్రజ్ఞుణ్ణి పట్టుకుంటాడు ఆ ఇరవై లక్షణాలు ఈ ఇరవై లక్షణాల గురించి చక్కటి మాట చెప్తూ వీటికి జ్ఞానం అని పేరిట ఎందుకంటే భగవానుడు ఒక మాట అన్నాడు జ్ఞానం జ్ఞేయం ఇన్ని చెప్తున్నా అన్నాడు కదా జ్ఞానం క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ అన్నాడు ఇక్కడ క్షేత్రక్షేత్రం సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానమని నా అభిప్రాయం అన్నాడు అదే జ్ఞానం అందుకే చిట్ట చివరికి జ్ఞానం మిగిలింది అజ్ఞానం అంటాడు ఇరవై లక్షణాలు చెప్పాక ఏత జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథ అని చెప్తాడు ఇక్కడ కానీ జ్ఞానం అంటే అది అది ముందు ఇంట్రె ఇచ్చాడు జ్ఞానం అంటే క్షేత్రజ్ఞుని తెలుసుకునే తెలుసుకునడానికై సాధనముందో దాని పేరు జ్ఞానం అన్నాడు ఇక్కడ దీని ద్వారా తెలుసుకుంటున్నావు కనుక జ్ఞేయమును తెలుసుకోవడానికి పనికి వచ్చేది జ్ఞానం కదా కానీ ఇరవై లక్షణాలే జ్ఞానం అంతేగాని విషయ వివరణ కాదు విషయ వివరణ జ్ఞానము కాదు తల్ లక్షణములే జ్ఞానం అది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే భౌత్పాల్ అంటారు క్షేత్రజ్ఞ వక్ష్యమాణ విశేషణ చెప్పబోయేటువంటి ప్రధాన విషయం క్షేత్రజ్ఞుడే కానీ ఎస్య ప్రభావస్ క్షేత్రజ్ఞ అమృతత్వం భవతి తమ్ జ్ఞేయం యత్త ప్రవక్ష్యామి ఇత్యాది సవిశేషణం స్వయమే వక్షతి భగవాన్ అన్నారు దీని అర్థం ఏంటంటే దేని ప్రభావం చేత క్షేత్రజ్ఞుడు తెలియబడతాడో అలా తెలియడం తెలియబడటం వల్ల ఫలితం ఏంటి అమృతత్వం భవతి అమృతత్వం లభిస్తుంది ఆ దేని ప్రభావం చేత తెలియబడతాడో దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను అధునాతూ తధనగణం అమానిత్వాది లక్షణం ఇప్పుడు తర్వాత అమానిత్వదంభిత్వం ప్రారంభమవుతుంది కదా తానస సాధన అమానిత్వాది లక్షణం ఎస్మిన్ సతి ఏ విన్నట్లయితే తేయ విజ్ఞానే యోగ్యధికృత ఏవి ఉన్నట్లయితే క్షేత్ర జ్ఞానం పొందడానికి యోగ్యుడవు అధికారి అవుతావో ఆ విషయములే అమానిత్వం నుంచి చెప్పబడ్డటువంటి జ్ఞానము ఎత్పర సన్యాసీ జ్ఞాననిష్ట ఉచితే ఏ ఇరవై లక్షణములే పరమముగా పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సన్యాసి వాడు జ్ఞాననిష్ఠుడు అనిపించుకుంటాడు తమ్ అమానిత్వాది గణ గణం జ్ఞాన సాధనత్వాత్ జ్ఞానశ్దవాచ్యం విదధాతి భగవాన్ అది జ్ఞాన సాధనము కావడం వల్ల దాని జ్ఞానం అనే పేరు చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ ఇప్పుడు ఇరవై లక్షణాల జ్ఞానాన్ని మనం చెప్పుకోబోతున్నాం అసలు నిజానికి అటు క్షేత్ర ఇటు క్షేత్ర మధ్యలో పెట్టినటువంటి అదే మనకు చాలా ప్రధానం ఎందుకంటే తెలుసుకోవడానికి ఇవి అనుష్ఠించడానికి గనక ఇది అత్యంత ప్రధానంగా చెప్పబడుతున్న ఇరవై ఇరవై రాసుకుని ప్రయత్నిస్తూ ఉండాలి ఉంటే ఇంకా ఉంచుకోవాలి లేకపోతే తెచ్చుకోవాలి లేదండి ఇలాగే అయిపోతామంటే క్షత్రజ్ఞుడు తెలియబడ్డు క్షేత్రమే సర్వం ఇటే తిరుగుతుంటాం అది భ్రాంతి వదిలి శాంతి పొందాలంటే మధ్యలో జ్ఞానం ఉండాలి అది ఇక్కడ ఉన్నదనమాట ఇక్కడ అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమా వినిగ్రహ ఇంద్రియా వైరాగ్యం అనహంకార జన్మృత్యు జర వ్యాధి దోషానుదర్శనం అసక్తి అనభిస్వంగ పుత్రదారగృహాదిషు నిత్య సమచిత్తం ఇష్టానిష్టోపత్తి మయి చాపనయ్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిదేశిం అరతిర్ జనసంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం వ్యదతోన్యథా ఇదంత కలిపి జ్ఞానం అని చెప్పబడుతుంది ఇక్కడ ఒక్కొక్కటి గమనిద్దాం మొదలుగా చెప్తున్నది అమానిత్వం అంటే మానిత్వము లేకుండుట అన్నాడు ఇక్కడ మానిత్వం అంటే మనం అభిమానం మానం అంటూ ఉంటాం మానవం ఉంటే జ్ఞానం రాదు అన్నాడు ఒకటి ఆ మాట అలా గుర్తుపెట్టుకుంటే చాలు మానవ ఉంటే జ్ఞానం రాదు మానమంటే ఏమిటి మానిత్వం అంటే ఆత్మన శ్లాఘనం భగవత్పాలు వారు ఇచ్చిన నిర్వచన చక్కగా తీసుకుంటే తనకు తాను ఏదో గొప్ప గుణాన్ని ఆపాదించుకొని అది అందరూ గుర్తించాలని తాపత్రయపడుతూ గుర్తించకపోతే తానే చెప్పుకుంటూ ఉండడమే మానిత్వం ఇది చాలా ప్రమాదకారి అండి ఇదేమిటో వచ్చేస్తుందంటే ఒకటే క్షేత్రంతో మరింత తాదాత్మ్యం కలిగిస్తుంది అది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకు వీటిని వద్దన్నాడు అంటే నీకు విషయములతో మరింత లింక్ పెట్టేస్తుంటుంది ఏది విషయములతో ఎక్కువ బంధం ఏర్పరుస్తుందో దాన్ని వదులుచుకోవాలి లేకపోతే విషయప్రపంచం వైపు తిరుగుతాం అందుకే వీటిని ఎందుకు వదులుచుకోమంటున్నాడు అంటే ఇంకా పెంచుతుంది ప్రపంచ బంధాల్ని అందుకే ఆత్మశ్లాఘని మానిత్వం అంటారు అది లేకుండా ఉండడాన్ని అమానిత్వం అంటారు అంటే లేకుండా ఉండాలి అంటే తనకు తాను గొప్పవాడిననే భావం ప్రకటించుకునేటువంటి తహతహ కానీ లేకుండా ఉండడం అదం భిత్వం అదంభిత్వం అంటే దంభిత్వం అంటే ముందు తెలియాలి కదా స్వధర్మ ప్రకటీకరణం అన్నారు భగవత్పాల్ వారు తానేం చేస్తున్నాడు అందరికీ చెప్తుంటారు వాడు చేసిన అధర్మాలు మాత్రం చెప్పడు తన ధర్మాలు మాత్రం తెగ చెప్తూ ఉంటాడు ఏం చేస్తానంటే నేను పొద్దున్న నుంచి ఇంత చేస్తాను అంత చేస్తానండి ఆహా అని భావతలు వాడు అంటాడు అనుకుంటాడు వాడు అలా పోజిస్తాడు కానీ వాడు లోపల తిట్టుకుంటాడు వేరే విషయం ఇలాగే తన ధర్మాన్ని తానే ప్రకటించేసుకునే గుణం పేరు దంభిత్వం అది లేకపోతే అదంభిత్వం కనుక అది ఉండాలండి ప్రధానంగా తన ధర్మములు ప్రకటించకూడదు అందుకే ఎప్పుడు కూడా గోప్త అవునొక మాట గుహ్యం అనే మాట గుహ్యాతి గుహ్య గోప్తాత్వం గృహాణస్మకృతం అని చెప్ప అక్కడ మాటలన్నీ రహస్య వస్తువైన పరమాత్మ కోసం రహస్య రూపమైన సాధన చేస్తున్న అది చేసుకో ప్రకటించడం ఏంటి ఆ ప్రకటించడం కూడాను విషయాలతో ఐక్యం చేస్తుంది వీటన్నిటి ఎందుకు ఖండిస్తున్నాడంటే ఇవి దుర్లక్షణాలు కనుక చెప్పడం కాదు ఇవి పట్టుకుంటే నీకు జడంతో తాదాత్యం పెరిగి జన్మలు వచ్చేస్తే అది తెలుసుకో ఇక్కడ కానీ క్షేత్రజ్ఞ తెలియాలి అంటే క్షేత్ర తాదాప్యం వదలాలి క్షేత్ర తాదాప్యానికి తీసుకెళ్ళిపోతే అందుకు ముందుని విడిచిపెట్టుకోవాలి అమానిత్వం అదంభిత్వం అహింస ఇది చాలా ముఖ్యమైనది అంటే హింస లేకుండా ఉంటా అంటే ప్రాణి ప్రాణినాం అపీడనం అన్నారు అంటే ఏ ప్రాణికి పీడ కలిగించకుండా ఉండేట బాధ కలిగించకూడదు దీనికి ఉపనిషత్ భాషలో చెప్పారంటే మనోవాక్కాయ కర్మలతో ఎవరినీ బాధించకుండా ఉండడమే అహింస ఇది చాలా ప్రధానం తర్వాత వచ్చేది క్షాంతి క్షాంతి అనేటువంటి మాటకి పరాపరాధ ప్రాప్త అవిక్రియ అన్నారు అంటే ఇతరుల వల్ల నీకు అపరాధం కలిగినప్పటికీ కూడా వికారమునకు లోను కాకుండా ఉండడం పేరు క్షాంతి క్షమ అంటే అదర్థం అండి అవతల వాడు నీకేదో నచ్చని పని చేశాడు వెంటనే ముఖళ్ళు రంగులు మారిపోతాయి అది కాదు క్షమ తెచ్చుకో ఇది హఠాత్తుగా రాదు సాధనతో వస్తుంది ఇక్కడ చెప్పారు కానీ రాలేదంటే నీకు రాలేదు కనుక చెప్పారు తెచ్చుకోవాలి ఎప్పటికైనా ఇక్కడ కానీ నీకున్నవే కృష్ణుడు చెప్పాలనుకోవద్దు నువ్వు తెచ్చుకోవాల్సి చెప్తాడు కృష్ణుడు ఇక్కడ కనుక అపరాధవు పరాపరాధ ప్రాప్తవు అవిక్రియ అంటే భగవా జగద్గురువుడు చెప్పిన మాటలు చాలా సూటై నిర్వచనాలండి ఇక్కడ పరుల వల్ల అపరాధములు కలిగినప్పుడు వికారముల్లోనూ కాకుండా ఉండడమే క్షాంతి తర్వాత ఆర్జవం ఆర్జవం అంటే కల్లా కపటం లేకపోవడం కపటము లేని ప్రవర్తన ఇది ప్రధానం ఎందుకంటే రుజుత్వమే ఆర్జం ఆర్జవం రుజుత్వం అంటే సరళరేఖ అంటే మూడు పాయింట్లు ఎగుడు రాస్తే ఎగుడు దిగుడు గీతలో మూడు పాయింట్లుంటే సరళరేఖ మూడు పాయింట్లు ఏట యథా చిత్తం తథావాక్చ యథావాక్చ తథా క్రియ మనసు మాట చేత ఒకేలాగుండడమే నిష్కపటం దాని పేరు ఆర్జవం అన్నాడు ఇక్కడ ఆర్జవం రుజుత్వము అని ఆ తర్వాత మాట ఆచార్యోపాసనం ఇవన్నీ ఉండాలండి చూసారు ఆచార్యోపాసన ప్లేస్మెంట్ ఎక్కడుందో ఇవేవి తెచ్చుకోకుండా ఆచార్యుడి దగ్గరికి వెళ్తే ఆచార్యుడి మీద కోపాలు వస్తూ ఆచార్యుల్లో వికారాలు ఎత్తి చూపిస్తూ కొంతమంది ఎందుకంటే అలవాటైపోతే వాళ్ళల్లో కూడా వికారాలు చూపిస్తారంట అందుకు ముందు ఈ ఈ స్థితి తెచ్చుకుని ఆచార్యుని ఆశ్రయించాలి అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతిరాజవం ఆచార్యోపాసనం ఇవన్నీ కూడా జ్ఞానముకు పాత్రులు ఎవరో చెప్తున్నదండి ఇక్కడ జ్ఞానముకు పాత్రత గ్రహించగలిగే బుద్ధిశక్తి ఒక్కటి కాదు అందుకే అనేకమంది పండితులు ఉంటారు కానీ జ్ఞానులు కోటు కొక్కడు దొరకడం కూడా కష్టం ఎందుకంటే పాండిత్యం గొప్పది అదొక తపస్సు కానీ అనుభవం ఇంకా గొప్పది అది రావడానికి పాత్రతలు ఇక్కడెక్కడ కూడా పాండిత్యం మాట లేదు ఇరవై ఇంట్లో అందుకే ఈ గుణాలు తెచ్చుకుంటే జ్ఞానం ఉన్నది ఉన్నట్లు అనుభవానికి వస్తుంది అందుకే అమానిత్వం అదంభిత్వం అహింసాకాంతి రాజ్యం తర్వాత చెప్తున్నది ఆచార్య ఉపాసనం ఆచార్యుని ఉపాసించాలన్నారు చూడాలి నిన్నను ఉపాసన అనే మాట గురించి చెప్పుకున్నాం కదా బుద్ధిని ఏకాగ్రముగా నిలిపి తత్సమీపమునందు ఉండుట సన్నిహితత్వమే ఉపాసన అన్న సన్నిహితత్వం అందుకు ఆచార్యుని ఉపాసించాలి ఎలాగంటే ఆచార్యశ శుశ్రూషాది ప్రయోగేణ సేవనం అన్నారు భగవత్పాల్ వారు చేస్తూ సేవించుకోవడం ఏదైతే ఉన్నదో శుశ్రూష అంటే శ్రోతుమి శ ఆచార్యుడు చెప్పే ప్రతి మాట అమృతమని వింటూ ఆయన్ని సేవించుకోవడం ఏదిందో సేవించడం సాన్నిహిత్యం నిరంతర సేవన వల్ల సన్నిహితత్వం వస్తుంది సన్నిహితత్వమే జ్ఞానానికి హేతవుతుంది అది ఆచార్య సేవనం అది ఆచార్యోపాసనం అన్న మాట వేశాడు ఇక్కడ ఇది మనకి కఠోపనిషత్తు చెప్తున్నదే ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురవు అన్నారు ఇక్కడ తర్వాత శౌచం మనం శౌచం గురించి మొన్న కూడా చెప్పుకున్నాం బహిశౌచం అంతఃశౌచం రెండూ ప్రధానమే శౌచం అనేది కేవలం శుభ్రత అనే ఉద్దేశంతో కాకుండా సదాచార పాలన వల్ల ఏర్పడేది శౌచం అప్పుడు మనం చక్కగా ఇంట్లోకి వెళ్ళి ఇస్త్రి చేసిన వస్త్రం కట్టేసుకుని జపం చేస్తామంటే శాస్త్రం ఒప్పుకోదు తను మడిని పెట్టింది అంటే ఇస్త్రీ చేసిన వస్త్రం కట్టుకుంటే శుభ్రత ఏంది శుచి కాలేదు కానీ శుచి వేరు అది శాస్త్రం ద్వారానే తెలుస్తుంది సదాచారం శుభ్రత స్థూల ప్రపంచానికి సంబంధించినది శౌచం సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది నువ్వు చేసే ఉపాసన దేవతలు కానీ జ్ఞానం కానీ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించింది కనుక దానికి తగ్గట్టు ఉండాలి అది నీకు కనబడదు వాళ్ళకి నువ్వు కనబడతావు గనక దానికి తగ్గట్టు ఉండాలి అది శౌచం కేవలం వస్త్రాదులే కాదు ఎన్నో సదాచారములు చెప్పబడ్డా అవన్నీ కలిపి శౌచం అందుకే ఇక్కడ కాయమలానా మృర్జలాభ్యాం ప్రక్షాళనం అంతశ్చ మనస ప్రతిపక్ష భావనయా రాగాది మలాపనయం శౌచం ఇక్కడికి వచ్చేటప్పటికీ బాహ్యముగా నువ్వు కావలసిన శుచి శుభ్రత కలిపే శౌచం అయిపోయింది ఇవన్నీ బాహ్యమే ఏది మడికట్టుట శుభ్రము చేసుకున్నట ఎంతైనా కొంతవరకు చేయగలవు మిగిలిందంతా యస్మపు రీకాక్షం అది తప్పదు ఇవన్నీ బాహ్యం అంతరంగంలో శౌచం చాలా సాధనతో తెచ్చుకో అన్నాడు ఇక్కడ అందుకే అంతస్థ మనస మనస్సును ఎలా శుచి చేసుకోవాలంటే ప్రతిభక్ష భావనయా రాగాది మలాపనయనం అంటే ప్రతిపక్ష భావనతో రాగద్వేషాది మాలిన్యములు తొలగించుకున్నట్టు శౌచం ఏ భావనతో ప్రతిపక్ష భావనతో ప్రతిపక్ష భావన అంటే ఏమిటి అది తెలియాలి కదా ఇది యోగశాస్త్రంలో వరిడండి యోగశాస్త్ర శబ్దాన్ని భగవత్పాద వారు చూపించారు యోగశాస్త్ర సాధన అవసరం కదా మనకి వితర్క బాధనే ప్రతిపక్ష భావనం అని యోగ యోగశాస్త్రం చెబుతుంది వితర్క భావనే ప్రతిపక్ష భావన అంటే ఒక హింసారూపమైన భావం వచ్చిందనుకోండి వెంటనే ఇది హింస పనికిరాదు అహింస కావాలని మనస్సును నచ్చజెప్పాలట ఆ భావన రాగానే దాన్ని పక్కకు తోసేసి దాని విపరీత భావన తెచ్చుకోవాలి అంటే ఒక నెగిటివ్ థాట్ వస్తే దానికి విపరీతం పాజిటివ్ థాట్ అందుకే నెగిటివ్ థాట్ని పాజిటివ్ థాట్తో తొలగించే ప్రయత్నం చేయాలి వస్తాయి మనిషి వస్తాయి గాలి వీచినట్టే భావాలు వస్తాయి అందులో సాధన ప్రారంభ దశలో ఉన్నవాడికి ఎక్కడ చెడ్డ భావాలు వస్తాయి ఒక ఆయన అన్నాడు ఎప్పుడు ఏంది జపాన్కు కూర్చున్నప్పుడే చెడ్డభావాలు వస్తాయంటే నువ్వు జా బాగా కూర్చుంటున్నావు అని అర్థం అన్నాడు ఒక అప్పుడే వస్తాడు చెడ్డభావాలన్నీ కూడా స్థిమితంగా కూర్చున్నావుగా ఎన్నాళ్ళు అటు తిరుగుతూ ఇటు తిరుగుతావు ఇప్పుడు స్థిమితంగా కూర్చున్నావు బుద్ధిని ఏకాగ్రపరిచే ప్రయత్నం చేశావు దొరికేట్రా అని వస్తాయి ఉంటాయి అప్పుడు నువ్వు జాగ్రత్తగా వాటిని ఎలా తొలగించాలంటే ప్రతిపక్ష భావనయా ప్రతిపక్ష భావ ప్రతిపక్షాలు చూడండి అవతల వాడు ఏది చెప్పినా దానికి ఎడ్డమంటే ఎడ్డమంటాయి అలాగే మనం ప్రతిపక్షాల తయారవ్వాలి వేటికి ప్రవేశిస్తున్న రాగాది భావాలు ప్రతిపక్షాల్లో తయారైపోవు అది ఎలాగో అంటే హింసక అహింస రాగానికి విరాగం ఉన్నాడు ఇక్కడ ఒక రాగం వస్తే వైరాగ్యం తెచ్చుకో హింస వస్తే అహింస తెచ్చుకో ఇలాగా మనస్సులో రాగద్వేషాదులకి వాటి ప్రతిపక్షములైన భావాలను తెచ్చుకోగలిగితే అంతక్రమ శౌచం ఏర్పడుతుంది ఇది క్రమక్రమంగా సాధ్యమవుతుంది తర్వాత స్థైర్యం తర్వాత మాట శౌచం అయిపోయింది కదా తర్వాత స్థైర్యం చెప్తున్నాడు స్థైర్యం అంటే స్థిర భావ స్థిరమైన భావం పేరు స్థైర్యం అంటే మోక్ష మార్గ ఏ వకృత అధ్యవసాయత్వం అన్నాడు ఇక్కడ అంటే మోక్ష మార్గమే ప్రధానమని స్థిరమైన లక్ష్యం ఉండాలి నేను ఎందుకు చేసేస్తున్నా నాకు తెలియట్లేదండి అని కాకుండా దేనికి చేస్తున్నామనే స్పష్టమైన అవగాహన ఉండాలి ఉండడమే కాదు నిశ్చిత బుద్ధి దాని నిలపాలి దీని బుద్ధి అన్నారు కానీ స్థైర్యం అంటే మోక్షమునందు స్థిరమైనటువంటి నిశ్చితమైన బుద్ధి కలిగి ఉండుట అది స్థైర్యం అనే మాటకి ఆడ తర్వాత చెప్తున్నది ఆత్మ వినిగ్రహ ఆత్మ నిగ్రహించుకో మళ్ళీ ఆత్మను కానీ పరమాత్మ జీవాత్మ కాదు నిగ్రహించేవంటే అది మనస్సు అని అర్థం మనస్సు కరణములు రెండింటికి కలిపే ఇక్కడ ఆత్మశబ్దానికి అర్థం కార్యకరణ సంఘాతస్య కార్యకరణ సంఘాతాన్ని నియంత్రించడమే ఆత్మవినిగ్రహ కార్యము కరణము అంటే దేహము ఇంద్రియములు ఇంద్రియములు అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది పంచ జ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియులు మాత్రమే కాకుండా అంత అది కూడా కరణమే బహిక్కరణం అది అంతఃకరణం ఆ రెండిట్టు కూడా నిగ్రహించాలట ఎందుకంటే స్వభావైన సర్వత ప్రవృత్తస్ సన్మార్గే అవ నిరోధ వాడి ఒక లక్షణం ఉంది ఎప్పుడు బయటకు పెరుగుడుతుంటావు నిలకడగా ఉండవు కనుక నిలకడగా ఉండనటువంటి ఇంద్రియములను ప్రయత్నపూర్వకంగా సన్మార్గమునందు ఉంచుటని ఆత్మవినిగ్రహము అంటారు ఎంత స్పష్టమైన నిర్వచనాలు చూడండి కానీ ఇంద్రియ అంటే అర్థం ఏంటి దాని నుంచి మరల్చడం కాదు ఇంకో దానికి ఉంచాలి దేని ఎందు సన్మార్గే సత్ అయిన తత్వముపై ప్రయాణిస్తున్న సాధన ఎందు ఉంచుటయే సన్మార్గము అటువంటి సన్మార్గమునందు ఉంచుట ఆ తర్వాత వివరిస్తున్నాడు ఇంద్రియార్థేషు వైరాగ్యం అటువంటి ఇంద్రియ నిగ్రహం నీకు ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఇంద్రియములు దేనికోసం పరిగెడుతున్నాయో వాటిపై వైరాగ్యం ఉండాలి వైరాగ్యం అంటే తప్పకుండా సులభంగా మరొకయి అక్కడికి వెళ్తాడు బూచిబూచి అంటే పరిగెత్తుకు పిల్లలు లోపలికి అలాగే ఇంద్రియాలు బయట ప్రపంచాన్ని బూచిబూచి అని లోపలికి వచ్చేసి ఇక్కడ చాలా మంచిదండి ఇక్కడ అందు ఇంద్రియార్థేషు వైరాగ్యం ఇంద్రియార్థములు ఎందుకు వైరాగ్యం ఉండాలి అనహంకారా ఇక్కడ అహంకార శబ్దం మళ్ళీ వేరు అంటే ప్రతిదాన్ని నేను నేను నేను ఇది నన్ను అప్పుడప్పుడు గుర్తించోడో లేదో తాపత్రయం ఇటువంటి దర్పరూపమైనటువంటి అహంకారాన్ని విడిచిపెట్టడమే అనహంకారం ఆ తర్వాత మరొక విషయం ఇవన్నీ కలిసి వెళ్ళాలండి ఎల్లవేళలా కూడా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇదంతా కలిపి ఒకటే వాక్యం నువ్వేటు కోసం ఇక్కడ సుఖపడుతున్నావు వాటి అసలు స్వరూపం ఏమిటి ఒకసారి అబ్జర్వ్ చేయి అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అనుదర్శనం అంటే అబ్జర్వేషన్ ఏం పదములు చూడండి ఇందులో చెప్తున్నవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో అంతేగా నువ్వు ఎలా ఉంటే అలా ఉండు ఆరు రోజులు పాపం చేయి పర్వాలేదు ఏడో రోజు ఎలుగుతి ఏడుగు నీ పాపములు తరించబడును లేదా నువ్వు సంపాదించిన దశమభాగం ఇక్కడిచ్చివేయము నీ పాపములు మాఫీ చేయబడును పర్వలో ఒక తెరవబడును అని దౌర్భాగ్యపు కూతురు సనాతన ధర్మంలో లేదు నువ్వు ఎలా శుద్ధి చేసుకోవాలి ఇది క్రమం ఇది తప్ప మరొకటి లేదు నీకు అందుకే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం నిరంతరం అబ్జర్వ్ చేయి నిరంతరం అబ్జర్వ్ చేయి ఎందుకంటే ఎంత భయంకరమైనది అంటే అలవాటైపోయింది కాసింత జ్ఞానం వస్తుంది అది ఆ మాత్రం ఉంటుంది వెంటనే అజ్ఞానం కరటంలో కమ్ముకుపోతుంది ప్రతిరోజు చూస్తూనే ఉన్నది ఈ గంటన్నర రెండు గంటలు ఉంటే అనుభూతి ఉన్నదే పరతత్వం దొరికిపోయిందేమో బహుశా మోక్షం పొందేసేరేమో అని కూడా అనిపించచ్చు ఆ తర్వాత ఉంది ఆఫ్టర్ ఎయిట్ థర్టీవో ఎయిట్ ఫార్టీ వైవో అవి వచ్చి పట్టేస్తాయి అందుకే అనుదర్శన అవసరం అను అను నిరంతరాయంగా దర్శనం చెప్జర్ ఇచ్చే ఏమిటి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం ఒక్కొక్కటి ప్రతిది దుఃఖమే అనిత్యం అసఖం లోకం ఇహ ప్రాప్య ఇమం ప్రాప్య భజస్వమా గుర్తుందా అనిత్యం అసుఖం లోకం హిమం ప్రాప్య భజస్వమా ఈ లోకంలో రేపెప్పుడో సుఖం ఉంటుందనుకుని సమయం వ్యర్థం చేయకు నేను తేల్చి చెప్పేస్తున్నా దీనికి సుఖం లేదు ఇది అనిత్యం అని తేల్చి చెప్పేశాక మళ్ళీ దీని సుఖం కోసమని ప్రయత్నించామంటే నన్ను పొందడానికి ప్రయత్నించడానికి ఇచ్చిన శక్తిని వ్యర్థపరుచుకున్నావు అది తిప్పు దీని గురించి పట్టించుకోకు అబ్జర్వ్ చేయి ఎన్నిట్లో ఎంత దుఃఖం జన్మ దుఃఖం మృత్యు దుఃఖం జరా దుఃఖం వ్యాధి దుఃఖం నాలుగు దుఃఖాలండి జీవితంలో మొదటిది చివరిది ముందు చెప్పాడు జన్మ మృత్యు జన్మ సుఖం అనుకున్నారా మనకు భగవంతుడు చేసిన గొప్ప మేలేమిటంటే ఆ గర్భ శోకాన్ని పుట్టిన తర్వాత మర్చిపోయాం అదే గుర్తుంటే మనకి ఎంత బాధండి భగవంతుడు కష్టం ఇచ్చినా అది మరిపింపజేస్తాడు మూడు రోజుల క్రితం తలనొప్పి వచ్చింది భరించలేని ఆ తలనొప్పి ఇవాడు గుర్తే లేదు పోయింది ఆ గుర్తు లేకపోవడం బాగుంది లేకపోతే అదే గుర్తుంటే నొప్పి ఇప్పటికి ఇలా తలపట్టు కూర్చునేవాళ్ళం భగవంతుడు చేసిన పని అది ఆ గర్భంలో ఎలాంటి నరకం అనుభవించామండి అయితే అది ఎలా తెలుస్తుందండి తెలిస్తే కదా మళ్ళీ రాకూడదు అనుకుంటాను అంటే నీ మీ దయ్యతో ఆయన తెలియజేయలేవు నువ్వు శాస్త్రంతోనూ తెలుసుకో తెలుసుకుని మళ్ళీ రాకుండా ఉండాలని జాగ్రత్త అంతేగాని వచ్చిన తర్వాత చూద్దామంటే మళ్ళీ పుడతావు జాగ్రత్త ఇక్కడ కనుక జన్మదుఖం దానికి శాస్త్రం ఎంత వర్ణించింది ఇంకా నీకు తెలుసుకోవాలంటే గర్భోపనిషత్తును ఉపనిషత్తు ఉంది దాన్ని తరచూ ఉంటంకించేవారు గర్భోపనిషత్తు అది నీ బతికే అది నీ అంతేగాని ప్రతివాడికి గర్భంలో ఉన్నది ఒక్కడ గుర్తులేదు గుర్తులేదు కదా అని చెప్పేసి పుట్టిన తర్వాత ఆయన గర్భంలోనే లేనండి నాకు అసలు గుర్తులేదంటావా అది ఎలాంటి అజ్ఞానం మనకు జన్మలేదండి అన్న కూడా అదే అజ్ఞానం జన్మ గుర్తులేదు గర్భము గుర్తులేదు గర్భం గుర్తులోకి పోయినా ఎలా ఒప్పుకుంటున్నావు గుర్తులోకి పోయినా జన్మను ఒప్పుకోవాల్సింది ఇక్కడ అది లేకపోతే ఇది లేదు అది లేకపోతే ఇది లేదు తెలుసుకో ఇక్కడ గర్భనరకం భయంకరం అండి అది పునరపి జననీ జఠఠఠఠఠఠఠఠరే దాని గర్భ నరకంట ఇంకా దీనికి ఇంకా నరకం అనలేదు ప్రపంచానికి నరక భర్త అది నరకమే గర్భనరకం మామూలు కాదు అదేదో నూనెలో వేయిస్తారు ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారని అవన్నీ అక్కడ ఉంటాయి మూసేసినటువంటి ఆ దానిలో ఎన్ని రకాల భయంకరమైన వేడి వేదన ఎన్ని అనుభవించాలో అవి అనేక గీతల్లో చెప్పారు ఈ గీతలో భగవానుడు మాత్రం చెప్పాడు కానీ పురాణాల్లో ఇతర గీతల్లో పిండోత్పత్తి ప్రకరణం ప్రత్యేకమైన అధ్యాయం చెప్తారు ఈ విషయం భాగవతంలో కూడా కొంత స్మరించారు కపిల గీతలో కనబడుతుంది మళ్ళీ పిండోత్పత్తి ప్రకరణం ఈ పిండోత్పత్తి ప్రకరణం మన కథ అంటే మనం అనుకుంటున్న దేహం ఎలా తయారైందో చెప్తాడు అప్పుడు ఆలోచిస్తే నేను ఇదంతా నేను అనుకుంటున్నాను కానీ ఇది రాకముందు నా దశ ఏమిటి ఏ దశలో ఉన్నాను తండ్రి దేహంలో ఎలా ఉన్నాను తల్లి దేహానికి వచ్చాక ఆకృతి ఎలా తెచ్చుకున్నాను అసలు నా స్వరూపం ఏమిటి బుద్భుతప్రాయం ఏందా నా స్వరూపం నవమాసాల వరకు ఎదిగిందా నా రూపం ఇప్పుడు వచ్చింది ఇంతదా రేపు వాళ్ళబోయే అంతదా ఏది నా స్వరూపం ప్రశ్న వస్తుందండి ఇది అందుకే నిన్ను నువ్వు అబ్జర్వ్ చేయి అబ్జర్వ్ చేయనాడు నిన్నే కాదు నీలాంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి వాటిని అబ్జర్వ్ చేసి నేర్చుకో అన్నీ నాకు వస్తే నేర్చుకుంటాను అవతల వాడికి వచ్చింది కా జాగ్రత్త పడు ఏదైనా పది మంది కరోనా వస్తే పదకొండు వాడు నాకు వస్తే అప్పుడు చూసుకున్నా ఉంటే రాబం లేదు అబ్జర్వ్ చేయ్ అందరినీ అబ్జర్వ్ చేయాలి నీకు కొన్ని కొన్ని ఇంకోరికి వచ్చాయి నీకంటే సీనియర్స్ ఉన్నారు కదా ముసలితనం ఎంత బాధాకరం అనేది ఇతరులు ముసలితనంలోంచి చూసి తెలుసుకో నీకు వచ్చాక తెలుసుకోవడానికి ఏం లేదు ఆడవడమే అప్పుడు నువ్వు తెలుసుకుని చేయడానికి కూడా పాఠమే ఉండదు అందుకే ఇక్కడ అనుదర్శనం అనే మాట చాలా చక్కగా చెప్పాడండి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ రెండవది జరా అన్నిటికంటే భయంకరం అదేనండి అదే జరామరణాలు లేకుండా ఉండాలని అందరూ అంటారు కానీ నాకు ఎవ్వరం లేకుండా ఉండాలని ఎవడంటు అక్కడ బాగా బాడీ పనిచేస్తుందిగా జరామరణ మోక్షాయ భగవానుడు కూడా చెప్పాడు ఇదివరకు అధ్యాయంలో జన్మ మృత్యు జరా వ్యాధి వ్యాధి కాకపోతే బ్రతకంతా రకాల వ్యాధులు బ్రతికే వ్యాధి అంటారు జ్ఞానులు దాన్ని భవరోగా పేరు పెట్టారు ఎన్ని రోగాల్లో వాటి దుఃఖమును బాగా నువ్వు గ్రహించినట్లయితే మళ్ళీ శరీర తాదాత్యాలు జన్మల మీద వైరాగ్యం వచ్చి తీరుతుందయ్యా నాటి అప్పుడు నీకు మరి పుట్టకూడదనిపిస్తుంది పుట్టకూడదు అన్నానంటే నా జ్ఞానం కావాల్సిందే అందుకే ఎవడైతే ఈ దోషానుదర్శనం చేస్తాడో వాడికి మాత్రమే జ్ఞానం తెలుసుకుని అర్హత ఉంటుంది అన్నాడు ఇక్కడ ఎందుకంటే దోషం తెలిస్తే కదా దాని ఆనందం రుచి తెలుస్తుంది తెలుసుకోవాలని తప్పనుంటుంది కానీ సాధకుడు ఉండవలసినది ఈ దోషానుదర్శనం దీనికి అనుదర్శనం అనే మాటకి భగవత్పాల్ వారు ఆలోచన ఆలోచించు థింక్ ఆలోచించు ఎదగని పసితనంలో వాడు పడుతున్న అవస్థను చూస్తూ ఉన్నప్పుడు ఓహో ఈ దశ దాటొచ్చే ఎంత దౌర్భాగ్యమైన అవస్థ మళ్ళీ అది నాకు రాకూడదు అనుకో ఏది చెప్పినా అర్థం కాని దశ అక్కడ నుంచి బయటకు వచ్చేసావు కానీ మళ్ళీ అది రాకూడదు అనుకోవాలి ఆడ తర్వాత నువ్వు వెళ్ళబోయే దశ కనబడుతుంటుంది తాతల రూపంలో ముత్తాతల రూపంతో మీ వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టినా నువ్వు సమాజంలో వెళితే కనబడుతూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు పడుతున్న కనబడుతూ ఉంటాయి అది నీ తర్వాత దశ ఆ స్థితిని అర్థం చేసుకో అప్పుడేం చేయాలి బాలస్తావత్ క్రీడా సక్తక తరుణస్ తావత్ తరుణి వృద్ధస్తావత్ చింతా పరే బ్రహ్మని కోపిన సక్త అని తెలుస్తుంది అందుకే ఆ దోషాను దర్శనం చేస్తే దీని మీద మమ అని భావం నాది ఇది నేను అనుకోవడానికి అసహ్యం వేస్తుంది ఇద అనిపిస్తుంది అది పనికొస్తుంది దేనికి జ్ఞానానికి అందుకే జ్ఞానంలో ఒక భాగం చెప్పాడు ఆడు తర్వాత ఆసక్తి ఆసక్తి అనభిష్వంగం రెండు ఉండాలి అన్నాడు ఆసక్తి అనభిష్వంగం దేని పక్కన చెప్పాడు చూడండి పుత్రధార గృహాదిషు పుత్రధారా గృహాదిషు అని ఆదిషు అన్నప్పుడు మొదలైన ఏది తీసుకో మూడేనా అనుకోవద్దు మొదలైన అన్నాడు ఇక్కడ అందుకే నా వాళ్ళు అనుకునే వాళ్ళందరూ కూడా ప్రతి మమాన్ తగిలిందా ఇబ్బంది పడిపోతా ఒక్కసారి తగిల్చుకున్నావా అంత జ్ఞానైన భరతుడు కూడా లేడీని మమ అనుకుంటే ఎంత పడిపోయాడు సక్త వల్ల వచ్చే దోషం అది అందుకుముందు అసక్త అనేది ఆసక్తత అసక్తత కాదు రెండు సకారాలు నేను తెలియాలి ఇక్కడ అసక్తత అంటే అసమర్థత అసక్తత సక్తుడు కాకుండా ఉండుట అంటే అంటుకోకుండా ఉండాలండి ఇక్కడ పుత్రధార గృహాదులయో అంటుకొనకుండా ఉండే స్థితి చాలా ప్రాక్టీస్ చేయాలి అంటే వాళ్ళ నుంచి పారిపోవడం కాదు అవి పారిపోతే మరొకటి అందుకొక నువ్వు పెళ్ళి చేసుకోలేదండి ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతున్నా ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతున్నావో అవంటుకుంటే జాతి ఇక్కడ అది ప్రమాదమే అంటుకొనుట కొన్ని విషయాల్ని బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఉండేవి పేర్లు చెప్పాడు మూడు పుత్ర గృహ ఆదిషు పుత్రేషణ దారేషణ గృహేషణ ధనేషణ ఇత్యాదులు ఇంకా కీర్తి ఇత్యాదులన్నీ కూడా వాటి అన్నిట్లో నువ్వు వాటిలోనూ ఉన్నావు అదొకటి పెద్ద బాధ నువ్వు వాటిలోనూ ఉన్నావు కనుక ఆసక్త అనమాట వేశారు ఇక్కడ అంటకుండా ఉండు ఆసక్తి లేకుండా ఉండు శక్తి ఆసక్తి రెండో ఒకటేనండి దానికి ఉపసర్గ చేరిందంతే ఆసక్తి కూడదు అనభిష్వ అభిష్వంగం కూడా అన్నాడు ఇదేంటయ్యా ఒకటి చెప్పేశారు కదా మళ్ళీ ఇది ఎందుకు చెప్పడం అంటే నీకు తెలియదు కానీ లోకంలో దానిమీద ఆసక్తి ఉండకుంటే ఎన్నిటి మీద ఆసక్తి లేకుండా ఉండొచ్చండి మనం కానీ కొన్నిటి ఎందు ఆసక్తి చాలా తీవ్రంగా ఉంటుంది ఎక్కడికి వచ్చినా వాడు ఎలా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు ఇంటికెళ్ళి ఫోన్ చేయాలి ఎక్కడున్నాడు అమెరికాలో ఆడుకుంటున్నాడు మానవుడు వాడివైపు ఎంత తపనో మామూలు కాదు ఇక్కడ ఇలా పట్టేస్తాయి అలాంటివి పుత్రధార గృహ వీటన్నిటి అందు ఉంటుందండి ఇక్కడ పుత్రధార గృహ దిశు అభిష్వంగం అంటే పరిష్వంగం అనే మాట విన్నారు కదా కౌగులించుకోడు అభిష్వంగుడు గట్టిగా విడిచుకోడు ఇంకా ఇంకా వాటినే అలా పట్టుకు వేలాడుట ఇది అందుకే అన్ని విడిచిపెట్టు తిరుగుతున్నారంటే దాని అధర్మం అంటారు తెలుసుకోండి ఇక్కడ ఎవరైతే తన ధర్మమైనటువంటి గృహము అలాగే పతి పత్ని వీటిని విడిచిపెట్టి తిరుగుతాడో వాడికి భగవంతుడు కూడా అనుగ్రహించారు అది వేరే విషయం అవి ఉండాలి ఇక్కడ అభిష్వంగం వేరు ధర్మం వేరు అందుకే ఈ విషయం మనకి భాగవతంలో చక్కగా చెప్తారు ఎలా ఉండాలి గృహాల్లో అంటే చూసేవాళ్ళందరూ మేమంటే అంత ప్రేమో అన్నట్టు ఉండాలట కొన్ని మీద కూడా ప్రేమ ఉండకూడదు ఇక్కడ నటన అంటే అవసరం బతికే నటన తెలుసుకోండి ఎవరిని ఏడిపించకూడదుగా అదుగుతుంది ఇక్కడ కానీ వాళ్ళు ఆనందింపజేస్తూ ఆహా అవునాహా అనాలంత మరి ఏం చేస్తాం పిల్లాడు వచ్చిన అన్నా ఎంత నీకు వెయ్యి రూపాయలు ఇస్తున్నానని కాగితం మొక్క పెడతాడు ఎంత ప్రేమో నాకు వెయ్యి రూపాయలు ఇచ్చేవయ్యా అంటాడు నిజంగా వెయ్యి రూపాయల కాదు నిజంగా వెయ్యి రూపాయలు ఆనందమా అలాగే అందరి దగ్గర ఉండన్నాడు ఇక్కడే అందుకు అనభిష్వ అంటే పూర్తిగా వాటి ఎందు లీన అనేది ఉండరాదు దీనికి భగవత్ భగ భగవత్పాదులు వారు అంటారు అనన్యాత్మ భావన లక్షణ అభిష్వంగా అన్నాడు అంటే అది లేకపోతే నేను లేను అదే నేను అనే భావం మనం చూస్తూ నువ్వు లేక నేను లేను నేను నువ్వు నువ్వే నేను అదేనండి అభిష్ంగం అంటే మరొకటి కాదు నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నేను నేను నువ్వు అది ఏదో ప్రేమ అది విడిచిపెట్టి ఉండలేడు ఆఖరికంటే తానెంతో అదంతా అన్నంతగా లోకంలో విషయాలతో మనం కలిసిపోతాం నాకు వాడికి భేదం లేదండి అంటే అంత కలిసిపోయింది అనమాట అర్థం అదే అభిష్ంగం అంటే అర్థం అలాంటి అభిష్ంగం దేనితోనే పెట్టుకోక్యా పెట్టుకుంటే పొందవలసినవి పొందలేవు ఎందుకంటే ఇవన్నీ మీరు పరిశీలించండి వీటిలాగేస్తుంటాయి ఈ లాగేసినవి వదిలేయమంటున్నాడు ఒక్కొక్కటి కూడా అంటే అసక్తి అనభిష్వంగ పుత్రధార గృహాదిషు ఈ రెండు లక్షణములు వీటన్నిటి వందు నిత్యంచ సమ సమచిత్తత్వం ఇష్టానిష్ట ఉపపత్తిషు ఇష్టమైనవి కలిగిన అనిష్టమైనవి కలిగిన సమచిత్తంతో ఉండడం నేర్చుకో ఎందుకంటే ఇవి నీ ప్రయత్నాలు వాళ్ళు కలగట్లేదు నీ ప్రారంభంలో కలుగుతున్నాయి ఆ కలుగుతున్నప్పుడు సమచిత్తంతో ఉండడం ప్రాక్టీస్ చేయాలి తేలిక్ కాదు తేలిక్ కాదు కానీ సాధన తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా ఆ సమచిత్వం తెచ్చుకో ఇంతవరకు చెప్పినవన్నయ్యే కదా అసలు గట్టిది చెప్తున్నాడు చూడండి చివరికి వచ్చేటప్పటికల్లా ఇవన్నీ ఒక ఎత్తు ఇది ఒక్కటి ఒక ఇది చాలా గట్టిగా పట్టుకోవాల్సింది మయిచ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి నాయందు అనన్యమైన యోగంతో కూడిన అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండాలి ఇంతవరకు చెప్పినవి కూడనివి కూడనివి ఇది అవసరమైనది అంటే విడిచిపెట్టాల్సినవి చెప్పాడు ఇక్కడ పట్టుకోవాల్సింది గట్టిగా చెప్తున్నాడు ఇది చాలా అవసరం సుమా ఏది పరమాత్మయందు అనన్యోగముతో కూడిన అవ్యభిచారిణి భక్తి ఇది చాలా అవసరం భగవద్భక్తి లేనప్పుడు సాధనలన్నీ వ్యర్థములు ఇప్పుడు తను చెప్పబోతున్న క్షేత్రజ్ఞ జ్ఞానం ఉందో అది అల్టిమేట్ జ్ఞానం ఆ జ్ఞానానికి అవసరం భక్తి భక్తి లేని వాడికి జ్ఞానం లేదు అంతేగాని జ్ఞానం వచ్చింది భ్రాంతతే భక్తిని తీసేయండి అంటే వాడిని తీసేయండి మీరేం పర్వాలేదు అక్కడ కానీ భక్తి ఎంత అవసరమో భగవానుడు చెప్తున్నాడు ఏదైతే పన్నెండవ అధ్యాయంలో చెప్పాడో దేనికి మెట్లు ఏకాదశాధ్యాయంలో వేశాడో తేషాం సతతయుక్త భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగంతం ఏ నమాముపయాితే ఆ బుద్ధియోగం మీద తర్వాత చెప్పబోతున్నాడు ఉండవలసింది అక్కడేం చెప్పడు మర్చిపోలేదు కృష్ణుడు కదా తేషాం సతతయుక్తం భీతిపూర్వకం అనే మాటని ఇక్కడ మయిచ అనన్యోగేనా భక్ భక్తి అవ్యభిచారిణి వ్యభిచారము అంటే అర్థం ఏంటంటే ఒకచోట స్థిరంగా ఉండకుండా తిరగడం అవితహా చరతి అన్ని వైపులా తిరగడం పైగా విశేషేన వివిధ విధాలుగా అన్ని వైపులా తిరిగితే వ్యభిచారిణి అటు ఇటు తిరగకుండా నిలబెడితే అవ్యభిచారిణి అది అనన్యం ఇంకొక చింతన లేకుండా ఈశ్వరుని కింద నిలబడితే ఆయన తప్ప మరొకటి లేదు అనే భావంతో ఉంటే అనన్యం అనన్యానికి యోగమనే శబ్దం వాడి చూడండి అనన్యోగేనా భక్తి అవ్యభిచారిణి అంటే అవ్యభిచారిణీ భక్తి అనన్యోగేనా అవ్యభిచారమైనటువంటి భక్తి ఏదుందో అంటే ఇటూ ఇటూ చెక్కు చెదరనటువంటి భక్తి ఈశ్వరుడు తప్ప అన్యమునందు నిలవనటువంటి భక్తి అటువంటి భక్తి నాయందు ఉండాలి ఇది చాలా అవసరం ఇక్కడ ఇది ఇన్ని తెచ్చుకున్నా ఇది కాదు దీనితో అన్ని తెచ్చుకోగలం ఎందుకంటే భగవంతుడిని పట్టుకుంటే ప్రతి సాధన తేలికవుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ప్రపంచం మీద విరక్త పొందు విరక్త పొందు విరక్త పొంది అని చెప్తే రక్తి కలిగిన వస్తువు పరమాత్మ మీద పొందుతూ ఉంటే అది విరక్తి అదే కలుగుతుంది ఇక్కడ సూర్యుడి వైపు నడుస్తూ ఉంటే చీకటి అదే దూరం అవుతుంది పరమాత్మ వైపు ప్రేమగా వెళుతూ ఉంటే ప్రపంచం అదే దూరం అవుతుంది తెలుసుకోండి ఇక్కడ అందుకే అన్నిటికంటే గొప్ప సాధన ఏమని చెప్పాడు అనన్యమైన అవ్యభిచారిణి భక్తి నాయందు ఉండాలి ఇది చెప్పాడు ఇక్కడ ఇక ఆ తర్వాత వివరిస్తున్నాడు వివిక్త దేశ సేవిత్వం ఇది చాలా ప్రధానం వివిక్తం అంటే ఏకాంతం వీలైనంత వరకు ఏకాంత స్థలాల్లో ఉంటూ ఉండాలి ఏకాంతం అనేది భక్తుడికి చాలా అవసరం అండి అందుకే రామకృష్ణ పరమహంస తన శిష్యులకు బోధిస్తాడు సాధకుడైన వాడు కొంతకాలం ఏకాంతంలో ఉండాలి అన్నాడు ఇక్కడ ఏకాంతం ఇది చాలా అవసరం ఏకాంతం ఉంటేనే నీలో ఏకమైన పరమాత్మను తెలుసుకుంటావు మరొకటి ఉందా అటు వెళ్ళిపోతాం అందుకే మనకి అవధూత గీతలో కూడా ఈ విషయాన్ని చెప్తారు కదా ఒక యోగి చెప్తాడు నేను ఒక కన్యకు నుంచి పాఠం నేర్చుకున్నానన్నాడు ఏమిటాయి ఆ పాఠం అంటే వాళ్ళింటి గుమ్మం మీద ఉన్న నిలబడి పరిశీలిస్తున్నాను వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు బంధువులు వచ్చినప్పుడు నిజానికి ఇంట్లో పెద్దవాళ్ళు లేరు ఆ కన్య మాత్రం ఉంది వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టింది వాళ్ళు భోజనాన్నికుంటారని తెలిసింది మీరు ఇలాగే కూర్చోండి మాట్లాడుతుండండి అని వెళ్ళి పెరటవైపు నుంచి వెళ్ళి కొన్ని వడ్లు తీసుకువచ్చి వెనకాల దంచుతోందిటండి ఆవిడ అంటే ఆ వడ్లు తీసి బియ్యం చేయాలి ఆ దరిద్రం వాళ్ళకి తెలియకూడదు అందుకోసం ఇప్పుడే ఇవి దంచుతోంది అని వాళ్ళకు కనిపించకుండా ఉండడం కోసం ఆవిడ దంచుతూ ఉండగా గాజులు చప్పుడు చేసేట ఇన్ని గాజులుంటే చప్పుడు చేస్తుందని అన్నీ తీసేసి ఇటు రెండు ఇటు రెండు పెట్టుకుందిట రెండున్నా చప్పుడు చేసింది తెలిసి ఒకటి ఒకటి పెట్టుకుందిట దాన్ని బట్టి నేను నేర్చుకున్నానంటే ఇంకొకడున్నా సరే నీ సాధన సాగదు ఏకాంతం ప్రధానం తెలుసుకున్నాను అంటాడు మహానుభావుడు అందుకే సంఘం పెరుగుతున్న సాధన దెబ్బతింటుంది అది చాలా తెలుసుకోవాల్సింది అయితే సంఘం వదులుకోవాలంటే సత్సంగం పెట్టుకో నిస్సంగత్వానికి వెళ్తాం ఎందుకంటే ఉన్నది ఒకటే తత్వం అది తెలుసుకోవడానికి పనికొచ్చే సంఘం సత్సంగం అప్పుడే అది ఏకాంత కిందే లెక్క కానీ దాది తప్ప మిగిలిన విషయము ఏవైనా సరే అది దుస్సంగమే తెలుసుకోండి ఇక్కడ అది ఎప్పుడు వివిక్త దేశ ఇది చాలా ప్రధానం అంతేకాదు జనాల్లో ఎక్కువగా తిరగడం అంత ఆసక్తి ఉండకూడదు విర్ అరతిర్జన సంసది జనసంసది అంటే జన సమ్మేళనాలలో అరతి ఏర్పడాలి అంటే దాని ఎందు ఆసక్తి ఉండరాదు రతి అంటే ఆసక్తి అరతి అంటే ఆసక్తి లేకుండా దేని ఎక్కువ మంది జనాలు వాళ్ళు పోగేసుకు తిరగడాలు వాటి ఎందు ఆసక్తి కూడదు చూసారా నా వైపు తిరుగుతున్నారో మునిగిపోయో జాగ్రత్త తెలుసుకోవాలి ఇక్కడ వాటి ఎందు ఆసక్తి ఉండకూడదండి ఆ స్థితికి వెళుతున్నామంటే మనం సాధనలో అందుకే చిట్ట చెవులకు కూడా ఆ స్థితికి వెళ్ళగలగాలి రతి జన సంసది ఇక్కడ జనశబ్దం వాడాడు జనసంధం అంటే ఎప్పుడు వాడతారు అంటే సామాన్య సామాన్యులు విషయం వాడేటప్పుడు జనశబ్దం వాడాలి అంటే సజ్జనులు కాదు జనులు జనులు అంటే కామన్ పీపుల్ అది అంటే సామాన్యులు సామాన్యులంటే ఎప్పుడు విషయములే ప్రధానం అనుకుని విషయములు చుట్టే మనస్సును తిప్పేటువంటి విషయ చిత్తులు ఎవరో సాంగత్యము వాళ్ళ సమావేశముల ఎందు ఆసక్తి చూపరాదు ఇది తెలుసుకోవాల్సింది ఆ రతిర్ జన సంసది నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఈ రెండు చాలా ప్రధానం అన్నాడు ఎప్పుడు అధ్యాత్మ జ్ఞానం అన్నది నిత్యత్వం ఉండాలన్నాడు ఇక్కడ అధ్యాత్మ జ్ఞానం ఒక గంట రెండు గంటలు లేకపోతే ఏడాదికోసారి అది ఆవలిస్తూ ఇది మన పరిస్థితి అలా కాకుండా నిత్యత్వం అధ్యాత్మం అధ్యాత్మం మాటకి ముందే చెప్పుకున్న ఆత్మాది విషయ జ్ఞానం అంటే ఆత్మాది విషయ జ్ఞానం అంటే స్పష్టంగా తెలిసి ఆత్మ గురించి నా అవగాహన ఉండాలి దాని పేరు జ్ఞానం ఆ అధ్యాత్మ జ్ఞానం నిత్యత్వం ఉండాలి ఎల్ల వేళలో ఉండాలండి చిక్కది ఎల్లవేళలో ఉండాలి కూర్చున్నా నడుస్తున్నా తిరుగుతున్నా అదే అదే అదే మీరు ఒక విద్యలో ర్యాంక్ కావాలన్నప్పుడు మీరు చదువుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని భోగాలు విడిచిపెట్టేశారు ఎన్ని సుఖాలు విడిచిపెట్టేశారు నిద్ర కూడా విడిచిపెట్టేస్తాం ఎందువల్ల దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం కోసం అధ్యాత్మజ్ఞాన విషయంలో కూడా అటువంటి ఒక తీవ్రమైనటువంటి తపన ఉండాలి అది నిత్యత్వం అవసరం కావాలి జ్ఞానం నిత్యత్వం కావాలి చాలామందికి వివరిస్తూ ఉంటే ఆత్మయనాత్మ తెలిసిపోయాను తెలిసిపోయిన తర్వాత ఏవండి పలానా ప్రవచన జవితనే ఏం చెప్తారు నేను చెప్తాను చూడండి ఆత్మ అనాత్మ రెండు వేరు వేరు అంటారు అదేగా వెళ్ళడం ఎందుకు ఇదివరకే తెలుసుకున్నాను అది ఒక పెద్ద ఆవిడ అక్కడికి వెళ్తే అదే చెప్తారు కావాలంటే మీరు చెప్పారండి నేను మరి నాకు ఎప్పుడూ తెలుసుగా వెళ్ళలేదని ఆవిడకి ఎప్పుడో తెలుసు ఈ మధ్యలో మర్చిపోయింది మర్చిపోయింది కదా అనుకోవడం లేదు కనుక తెలియడం వేరండి నిరంతరం మనంలోకి రావాలి అది ఇక్కడ అది నిత్యత్వం అనే మాట అంత విశేషం ఎల్లవేళలో అధ్యాత్మ జ్ఞానం అనేది నిత్యుడివైపో అడుగడుగునా అలా వచ్చినప్పుడు అనాత్మ విషయాలు వచ్చినా అలా బయటకు వచ్చేస్తాడు అక్కడ అది గొప్ప విషయం అందుకే అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం అంతేకాదు తత్వజ్ఞానార్థ దర్శనం తత్వజ్ఞానం యొక్క అర్థం ఏదైతే ఉందో దాని దర్శనం పెట్టుకో దర్శనం అంటే ప్రవృత్త అన్నాడు ఇక్కడ తత్వజ్ఞానం యొక్క అర్థం ఏమిటి అర్థం అంటే మీనింగ్ కాదు పర్పస్ తత్వజ్ఞాన ఫల ఆలోచనే తత్వజ్ఞాన ఫల మోక్షం దాని ఎందే ఎల్లవేళలా దృష్టి పెట్టుకుని తత్సాధన అనుష్ఠానే ప్రవృత్త మోక్షము ప్రధానమని దానికి సంబంధించిన సాధనము అనుష్ఠానమునందు ప్రవర్తించడమే తత్వజ్ఞానార్థ దర్శనం ఇది ఎంతే గొప్ప మాట చెప్పేటట్టు మోక్షం ఏమిటో తెలిసి మోక్షము దృష్టి ఉంచి దానికి చెంపిన శాస్త్రాన్ని తత్వజ్ఞానార్థ దర్శనం ఒకదానికొంటే ఒకటి గట్టిగా వచ్చేసారా మీరు గమనిస్తే మైచ అనన్య యోగే దగ్గర నుంచి సంపూర్ణంగా పరమాత్మ తిప్పిశాడు ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు చెప్పిన ఇరవై ఈ లక్షణాలు చెప్పి ఏత జ్ఞానమితి ప్రోక్తం దీనిని జ్ఞానమనేదరు మరి అజ్ఞానం అంటే ఏంటండి ఇది తప్ప మిగిలిందంతా అజ్ఞానమైపోన్నాడు ఇక్కడ అజ్ఞానం యదతోన్యథ ఇది తప్ప ఇంకా దేంట్లోనే మన డాక్టరేట్లు పొందిన అవార్డులు పొందిన అది అవిద్యకి ఇచ్చిన అవార్డు తెలుసుకోండి ఇక్కడ అసలు జ్ఞానం ఇదొక్కటే మిగిలినంతా అజ్ఞానమే కానీ జ్ఞానం అంటే ఇదే ఇప్పుడు అర్థమైంది కదా అధ్యాత్మ విద్య విద్యానమని భగవానుడు విభూతి యోగాలను ఎందుకన్నాడు ఇక్కడ ఇది తెలుసుకోవాల్సినది ఇంతవరకు చెప్పినది ఏమిటి సమీక్ష చేసుకోండి క్షేత్రం అంటే ఏంటో చెప్పాడు జ్ఞానం అంటే ఏంటి చెప్పాడు క్షేత్రజ్ఞుడు చెప్పలేదు ఎందుకంటే ఇది ఉంటే గానీ అది అర్థం కాదని ఇప్పుడు మనకు తెలిసింది కనుక ఇది తెచ్చుకునే ప్రయత్నం చేయాలి క్షేత్రం అంటే స్పష్టంగా తెలిసిపోయింది కదా ఈ సుఖాలు దుఃఖాలు భ్రాంతులు వికారాలు అన్ని దేంట్లో గడిపోయాయి క్షేత్రంలో పడిపోయాయి ఇప్పుడు ఈ జ్ఞానం ఉండి నువ్వు క్షేత్రజ్ఞుని పట్టుకోవాలి క్షేత్రజ్ఞుడు అంటే ఇప్పుడు చెప్పబోతున్నాడు జ్ఞేయం ఎత్తత్ప్రవక్ష్యామి ఇప్పటి వరకు చెప్పింది ఏంటి జ్ఞానం జ్ఞేయం ఎత్తత్ ప్రవక్షామి ఇప్పుడు జ్ఞేయాన్ని చెప్తున్నాను నీకు అన్నాడు జ్ఞేయమే ఏంటి క్షేత్రజ్ఞుడే జ్ఞేయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నావి నాయన నాకు చెప్పు అసలే నిద్రభారం తట్టుకోలేక విసుకు కలుగుతోందయ్యా ఎందుకు చెప్తున్నావో చెప్పు అంటే యజ్ఞాత్వామృతమస్నుతే ఏది తెలియడం వల్ల అమృతత్వం లభిస్తుందో అది అంటే జ్ఞేయం గురించి ఎందుకు తెలుసుకోవాలి అది తెలుసుకుంటే అమృతమస్తుతే అమృతత్వాన్ని పొందుతా అమృతం అంటే కైవల్యం అమృతమస్తుతే అది చెప్పబోతున్నాడు ఇప్పుడు అంటే క్షత్రజ్ఞుడు అంటే ఏంటో చెప్పబోతున్నాడు ఇక్కడ ఇది తెలుసుకోవడం కోసం మనం ఎలా ప్రిపేర్ చేశాడో చూడండి ఇక్కడ ఆఖరికి జీవుణ్ణి అనుకున్న భావన తీసి పారేసి ఉంటాడు ఈ పాటికే అందుకే నువ్వు జీవుణ్ణని దేన్ని పట్టుకుంటున్నావో అది కూడా క్షేత్రం కిందగాగేశాడు ఇప్పుడు కానీ ఇప్పుడు చెప్పబోయేది కేవల శుద్ధమైన బ్రహ్మము గురించి మాత్రమే చెప్పబడుతున్నది ఎందుకంటే క్షేత్రజ్ఞం చాపి మాం విధి అన్నాడు ఆయన క్షేత్రజ్ఞుడు ఆయన అది ఏకవచనమే కానీ ఒక్కడి గురించే తెలుసుకోవడం ఎక్కువ మంది గురించి అంటే ఇబ్బంది కానీ ఈ నాలెడ్జు ఆ నాలెడ్జు గుర్తుపెట్టుకోవడం మహాకష్టం ఒక్కడి గురించేదా బాధలేదు అనాది మత్పరం బ్రహ్మ నదు ఇది మొదలుపెట్టాడండి ఇక్కడ క్షేత్రజ్ఞుడి గురించి వరుసగా ఏ ఎన్ని శ్లోకాలు చెప్పాడు చదివేసుకుందాం సర్వ పాణిపాదం తత్వతోక్షిరోముఖం సర్వశ్రుతిమల్లొకే సర్వమావృత్యష్టతి సర్వేంద్రియాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వృతైవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతశ భూతానా అచరం చరమేవ్యాత్ తదవిజ్ఞేయం దూరస్థంచాంతికే చ తత్ అవిభక్త భూతు విభక్తమివస్ విభత్తమివ స్థితం భూత భతృ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ జ్యోతిషామీ తోతి తమస పరముచ్యత జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వ విష్ఠి ఇదొత్తం కలిపి క్షేత్రు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు పన్నెండు నుంచి పదిహేడు వరకు వివరింపబట్టాయండి ఇక్కడ అంటే ఎన్ని ఆరు శ్లోకాల్లో మొత్తం చెప్పాడు చూడండి జ్ఞేయం ఎత్తత్ ప్రభుత్వ మొదటి శ్లోకం చెప్తున్నానన్నాడు రెండో పాదం నుంచి మొదలైంది ఇది అనాది మత్ క్షేత్రజ్ఞుడు యొక్క లక్షణం ఏంటంటే దానికి ఆది లేదు క్షేత్రములకు ఆది ఉంది క్షేత్రములకు ఆది ఉంది మాయకి ఆది ఉందిట అనాథంటారు కదండి మాయ అంటే అనాదే కావచ్చు కానీ అంతముంది దానికి ఎందుకంటే ఒక విత్తనం తీసి చూపిస్తాం దీని ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు వెతుకుతూ ఎన్నైనా చెప్పచ్చు విత్తన చెట్టు నుంచి చెట్టు విత్తనం వెళుతూ ఎక్కడికి వెళ్తారో అంత లేదు అవునా ఆయన విత్తనాన్ని అక్కడే నాశన చేయించి నాశన చేస్తే లేదు అది మావి కూడా అలాంటిది దాన్ని నశింపజేసి జ్ఞానంతో పోతుంది మాయా అందుకే దానికి అనాది కావచ్చు కానీ అంతం ఉంది పరమాత్మ ఆదిమధ్య అంతరైతే తెలుసుకో కానీ అనాదిమత్త అంటే మాయ వంటిది కాదు అది పరమాత్మ ఎప్పుడు ఉండేది ఆది లేనటువంటిది అందుకే అది ఆది లేనిది అంటే మళ్ళీ నువ్వు మా ఎక్కడనుకుంటావంటే పరం బ్రహ్మ అని మాట చెప్పాడు సర్వోత్కృష్టమైనటువంటిది బ్రహ్మము నసత నాసతే అది ఉందని చెప్పలం లేదని చెప్పలం అని అడగడం అంటే ఇది ఉన్నది లేదని చెప్పింది దాని గురించి తెలుసుకోవడం ఎందుకండి అంటే మా యొక్క ఇలాంటి మాట ఉంది ఉందని చెప్పలేవు లేదని చెప్పలేవని ఆ చెప్పట్లేదు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఉందని చెప్పలేవని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఇది రిలేటివ్ దృష్టి అన్నాడు నీ ఇంద్రియముల నుంచి నీ నుంచి నువ్వు ఆలోచిస్తే తెలిసేది నేను నువ్వు అర్థం చేసుకోవాల్సింది కదా చెప్తున్నాడు కానీ ఇంద్రియాలకు అది కనబడదు గనక అది ఉందని చెప్పలేవు అది మాట ఇంద్రియాలకు కనబడదు గనక అది ఉందని చెప్పలేవు అయితే నువ్వు ఇంద్రియాలతోనూ ప్రపంచాన్ని చూస్తున్నావంటే ఏది లేకపోతే ప్రపంచాన్ని చూడలేవు ఎప్పుడు ఉన్నదే కనుక అది ఆధారముగా ఉన్నది కనుక అది సత్ అది ఇంద్రియాలతో తెలుసుకోలేవు గనక అసత్తు కానీ ఇంద్రియాలకు కనబడడం లేదు గనక అసత్తను కానీ ఇంద్రియాలకు కనబడట్లేదు కానీ ఉంది ఎందుకంటే నా నాలుగు లేదండి అన్నట్టు ఒకడు ఎందుకంటే వాడు అర్థం చూద్దామని కనబడలేదు ఇక్కడ కానీ నాలుగు లేదని కనబడ కనబడినది ఏది లేదు కదా అదే నాస్తికం కదా నాలుగు కనబడలేదు ఒకసారి ఇప్పుడు అర్థం చూపిస్తే అది ఏమిటో నాకు తెలియదు అన్నాడు కాదు అందులో అన్నాడు వాడికి ఏం చెప్తారు మీరు చెప్పండి ఇక్కడ నాలుగు లేదు నాలుగు లేదు అంటున్నట్ట నాలుగు లేదని చెప్పడానికి పదిమాలి చెప్పేట అప్పుడు వారికి ఏం చెప్తారు మీరు నాలుగు లేదని దేనివల్ల అన్నావో అదే నాలుగునైనా అన్నారు ఇక్కడ అయితే ఇక్కడ నాలుగు కనబడకపోయినా ఉంది కదా ఎందుకంటే నాలుగు లేకపోతే అని చెప్పలేవు కదా అందుకే ఇది లేదు ఎందుకంటే ఇంద్రియాలకు కనబడడం లేదు అంటున్నావు ఇక్కడ ఇంద్రియాలకు కనబడలేదు అంటున్నావు కానీ ఇంద్రియాలి కనబడేవి దేని వల్ల ఉన్నాయో అదే పరమాత్మ అందుకే అది ఉన్నదే ఇంద్రియాల కనబడటం లేదు కనుక ఇంద్రియాల లేదది అది తెలుసుకోవాల్సింది అందుకే ఈ మాటను అంత చక్కగా చెప్తూ అన్యదేవ తద్విత తధో అవిదిత అవిద్యతాది అని కేనో పరిస్థితులు మాత్రం దీన్నే తెలుస్తున్నది అంటే అది తెలియబడేది కాదు తెలియబడనది కాదు అని స్పష్టంగా చెప్తున్నారు దీన్నే కలిమిలేములు లేక కలుగువాడు అని పోతన్ గారు చాలా చక్కగా చెప్పారు కలిమిలేమీ లేదు కలుగుతట కలిమి అంటేనే ఉండడం ఆయన ఉన్నవాడే కానీ ఉండడం లేకపోవడం అనేది లేకుండా ఉన్నవాడు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇది ఉంది అంటే ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది మరొకప్పుడు ఉండదు అన్న ఉద్దేశంతో నువ్వు ప్రపంచంలో ప్రధాని గురించి అలా మాట్లాడతావు అటువంటి వాడు కాడైనా ఉండడం లేకపోవడం అని కాకుండా ఎప్పుడు ఉండేవాడు అది తెలుసుకోవద్దు అది కలిమిలేములు లేక కలిగేవాడు అని ఇక్కడ మనం గమనించవలసినది భగవానుడికి రెండు అంటే క్షేత్రజ్ఞుడికి రెండు లక్షణాలు ఈశ్వరుడికి రెండు ఉన్నాయి తటస్థ స్వరూప అని రెండు లక్షణాలు చెప్తున్నారు తటస్థ లక్షణం స్వరూప లక్షణం తటస్థ అంటే నువ్వున్న చోటు బట్టి అర్థం చేసుకోవడానికి నువ్వున్న స్థితిని బట్టి అర్థం చేసుకోవడానికి చెప్పేది తటస్థం స్వరూపం అంటే యథాస్వరూపం ఇది ఎలాంటిదంటే చంద్రుడు కానీ చూపించాలి ఇదిగా చంద్రుడు చూడు లేత చంద్రుడు అక్కడ చూసావంటే కనబడలేదని అన్నాడు ఇలా ఆ చెట్టు కొమ్మ మీద చూసావు కదా చంద్రుడు ఆయన అన్నాడు ఆ కొమ్మను చూసేటప్పుడు కొమ్మపడిన చంద్రుడు అన్నాడు అంటే ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు నేను చెప్పి చెప్పి చెట్టు కొమ్మపై ఉన్నాడు కానీ చెట్టు కొమ్మపై ఉన్నాడు అనేది ఎంతవరకు పనికి వచ్చింది చంద్రుడిని తెలుసుకోవడానికి పని వచ్చింది పనికొచ్చాక ఏం చేసావు చెట్టుకొమ్మను వదిలి చంద్రుని పట్టుకున్నావు అప్పుడు ఆయనకి చెట్టుకొమ్మతో సంబంధం లేదు అని తెలుసుకున్నావు ఇక్కడ అది తటస్థ లక్షణం అంటారు పరమాత్మ గురించి వేదము తటస్థ లక్షణంగా చెప్తుంది ఇప్పుడు చంద్రుడు అనగా చెట్టుకొమ్మపై ఉండివాడు కానీ ఆయన తెలుసుకోవడానికి నా ఆధారమైంది కదా ఇలా చెప్పడం తటస్థం కానీ చంద్రుడేంటి గగనమునందు తెల్లగా నిండుగా చక్కగా ఉన్నాడు ఇది స్వరూప లక్షణం ఈ రెండు చెప్తున్నాం అలా పరమాత్మ గురించి వేదం తటస్థ లక్షణ స్వరూప లక్షణాలతో చెప్తుంది తటస్థ లక్షణం ఏంటంటే యథోవాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి తటస్థ లక్షణం అంటే ఈ సృష్టింతా ఎవరి కలుగుతుందో ఎవరి వలన పెరుగుతుందో అతడు పరమేశ్వరుడు అన్నావు అంటే నువ్వు పరమేశ్వరుని తెలియడం కోసం నీకు పరిచయమైనటువంటి సృష్టి యొక్క స్థితిలయలు తెలియజేస్తూ ఇదంతా ఎవరి వల్ల కలుగుతుందో ఆయన అన్నారు ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఎవరి గురించి ఆయన గురించి ఆయనకి సృష్టితో ఉన్న అనుబంధం చెప్తూ నీకు సృష్టి అలవాటు గనక సృష్టికి సంబంధించిన విషయం చెప్తూ ఆయన అతీయుతుడని చెప్పదలిశాడు ఇక్కడ ఇది తటస్థ లక్షణం ఇక్కడ అందుకే సృష్టి స్థితి ఎందు పరమాత్మ తటస్థుడు స్వరూప లక్షణం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ స్వరూపం ఈ తటస్థ స్వరూప లక్షణాలతో భగవంతుడు ఉంటాడు ఇక్కడ కానీ తటస్థ లక్షణంతో చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి అంతేగాని ఇంకా చెట్టు కొమ్మ మీదే చంద్రుడు ఉంటాయని అలా నిర్ణయించకూడదు అదేవిధంగా ఇంద్రియాలకు లభ్యమైన దాని ప్రకారంగా పరమేశ్వరుడు ఉండడు ఆయన లేకపోతే ఏది తెలియబడదు కనుక ఇంద్రియాలకు సాపేక్షముగా చోటుపడదు ఆయన ఇది తెలుసుకోవాల్సిన ఈ విధంగా తటస్థస్వరూపలక్షణలతో చెప్పినటువంటి విషయం పైగా అనిర్వచనీయత్వాత్ అది కూడా అనిర్వచనీయం సదసత్ అనే మాటకి ఇదే అర్థం పైగా కార్యకారణాలు రెండిటికీతులు కూడా సదసత్ అనే కూడా అర్థం ఎందుకంటే కార్యకారణాలు రెండిటికీతులు కార్యం జగత్తు కారణం ప్రకృతి వీడు చేసిన కర్మలు ఇవే కారణం మరి పరమేశ్వరుడు కారణం కదా అంటే కారణం కాని కారణమైన అంతే నీ ప్రకృతి నీకు కారణమైంది అది అనేక సార్లు చెప్పాడైనా వాటిలో నేనున్నాను నా ఎంద వి లేవు ఒక్కొక్కసారి నా ఎంద ఉన్నాయి కాని వాటిలో లేను అని చెప్పడంలో అదే సదసత్ చెప్పుకోవడానికి కార్యకారణములకు అతీతుడు ఇది దీని యొక్క అర్థం ఇదంతా పరమాత్మ వర్ణన సర్వత పాణిపాదంత సర్వతో క్షిశిరోముఖం సర్వత శ్రుతిమల్లోకే సర్వమావృత్యంతా ఎవరి గురించి వర్ణిస్తున్నారండి క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు పరమాత్మ గురించి పరమాత్మ గురించే ఇదంతా కూడా సర్వత అన్ని వైపులా పాదములు కలవాడు చేతులు కలవాడు అన్ని వైపులా అక్షులు శిరస్సులు కలవాడు ముఖములు కలవాడు అన్ని వైపులా చెబు క కలవాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు మళ్ళీ ఏం మొదలెట్టారు అన్ని వైపుల చెబులు కాళ్ళు అంటే మళ్ళీ క్షేత్రంలో కలిపాయాగా మరి క్షేత్రుడి గురించి చెప్తున్నారా క్షేత్రుడి గురించి చెప్తున్నారా ఇప్పుడు తటస్థ కదా అదండి ఆ తటస్థ ఎందుకు చెప్పుకున్న అది వాటిని తటస్థుడిగా ఉన్నాడు నీకు ఇవి అలవాటు కనుక దీని చూపిస్తున్నారు ఇక్కడ శాఖాచంద్రన్యాయం అంటారు దీన్ని ఇక్కడ ఆ విధంగా చూపించడం ఇందులో ప్రధానం కానీ ఇందులో క్షేత్ర క్షేత్రజ్ఞములు కూడా నేను అనేది కనబడుతుంది అది రహస్యం అండి ఇక్కడ క్షేత్రములు కూడా అయినే జగ కనిపిస్తున్న జగత్తంతా దాని కదలిక ఒక మార్పు ఉందంటే దాని వెనకాల చైతన్యశ్వరుడు పరమేశ్వరుడు ఉన్నాడు ఆ వికారాలు ఆయనకు ఇలా తెలుసుకో వికారాలు క్షేత్రానికి ఉన్నాయి వాటిలో ఆ వికారాలు కనబడ్డానికి కావలసిన చైతన్యం వాడికి వికారాలు ఇక్కడ అందుకు ఇక్కడ ఏంటంటే సర్వత పాణిపాదం అని చెప్పినప్పుడు ఆయనకి నాలుగు కాళ్ళున్నాయా పది కాళ్ళు ఉన్నాయా వెయ్యి కాళ్ళు ఉన్నాయి కాదు సర్వతా పాని అంటే అన్ని చేతులు ఆగినవే విశ్వరూప సందర్శన చాలా గొప్పదండి లెక్క కందిన తలలున్నాయానికంటే బొమ్మ వీడని ట్రై చేశాడు ఎంత బొమ్మేస్తా అని ఎన్ని ఎన్ని తలకాయలు పడతాయి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి శరీరంలో ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు ప్రతి తలలో ఆయన చైతన్యం ఉంది కదా కానీ కనబడే అన్ని తలలు ఆయనవే కనబడే అన్ని చేతులు ఆయనవే కనబడే అన్ని పాదములు ఆయనవే అనంత పాదాలతో అనంత హస్తములతో ఉన్నాడు విశ్వరూపుడు ఇది తెలుసుకోవాలి సార్ ఎప్పుడైతే ఈ విధంగా చూసేసేవో ఇంకా క్షేత్రనిష్ట లేదు సర్వవ్యాపకత్వం అయిపోయింది ఇప్పుడు ఏకదేశం లేదు అప్పుడు బ్రహ్మజ్ఞానం సులభంగానే వస్తుంది ఇక్కడ అది ఎలాగో అంటే ఇన్ని పాదాలు ఇన్ని చేతులు చెప్పడం ఎందుకంటే కదులుతున్న వీటి బట్టి కదిలించేవాడిని తెలుసుకోవడం కోసం చెప్పారు నాయన నాడు ఇక్కడ ఇది తటస్థముగా చెప్పుటా అని అర్థం ఇక్కడ స్వరూపము తటస్థము ఇంకొక అర్థంలో చూడాలంటే గాలుందా లేదా తెలియాలంటే సాధారణంగా మనం చెట్ల వైపు చూస్తాం వెంటనే ఆకులు కదులుతాయి కదులుతున్న ఆకుల బట్టి నువ్వు చూడలేని గాలెందు నొప్పుకుంటావు కదులుతున్న దేహాలు బట్టి కదిలించే కనబడిన పరమాత్మ నాడు నొప్పుకోవాలి అందుకు దీన్ని సర్వత పాణిపాదం తత్ సర్వతోక్ష శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమావృత్యష్టతి ఇవన్నీ ఉపరిషద్వాక్యాలు దించేసేరడు మొత్తం సర్వేంద్రియ గుణాభాసం చాలా గొప్ప మాట అంటే ఇంద్రియగ్రాహ్య విషయములు గుణములు వీటన్ని ప్రకాశింపజేయవాడు వీటి ద్వారా తెలుసుకునేవాడు మరి ఇంద్రియాల ద్వారా తెలుసుకునేవాడు జీవుడేగా కాదుట అంతఃకరణం కూడా ఇంద్రియమే దాని ద్వారా తెలుసుకోవడానికి కూడా కారణం ఇవన్నీ తెలుసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే దీనికి ఉపనిషత్ సహాయంతో బృహదారణ్యం ఏం చెప్తుందంటే జాయతీవ లేలాయతీవ అనే మాట ఉదాహరిస్తారు జగద్గురువులు అంటే బుద్ధి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అది ధ్యానం అలాగే ఏదో కదులుతా ఇంద్రియాలు అది కదిలించుట కానీ అందులో పరమాత్మ చైతన్యం ఉంది కదా కానీ ఇవి కదులుతుంటే ఆయన కదులుతున్నట్టు కనబడతాడు అన్నాడు ఇక్కడ ఆయన కదులుతున్నట్టు కనబడతాడు గనక సర్వేంద్రియ గుణములను జరిగిన వాడుని అన్నారు కానీ ఆయనకి ఇంద్రియాలు లేవు గుణాలు లేవు ఆయన లేకపోతే ఇంద్రియాలు లేవు గుణాలు లేవు కానీ ఇంద్రియాల గుణముల కింద ఆయన చైతన్యం ఉన్నప్పుడు వాటి కదలిక ఆయన కదలిక వలె కనబడుతుంది అది ఎందుకంటే మనం ఎంత క్షేత్రిని చెప్పినా మన క్షేత్రం దృష్టి వదలట్లేదు కనుక దాని ఎందు ఈశ్వర చైతన్యం దాని కంటి కందే ఉందో చెప్తున్నాడు ఇది ఎలాంటిది అనే దానికి అనేక రకాల ఉపమానాలు చూపించవచ్చు సర్వేంద్రియ గుణాభాసం వాటి ఎందున్న అంటే ఒక సూర్యకాంతి నీటిలో ప్రతిఫలించింది కరెక్ట్ అలలు కదిలే నీటిలో కదులుతున్న అలల్లో సూర్యబింబం కదులు కనబడుతుంది ఇక్కడ కానీ సూర్యబింబం కదా కదులుతుంది మీరు కావాలంటే అక్కడ చూడండి కనబడుతుంది తప్పకుండా దృష్టి ఇలా పెట్టి మాత్రం కిందకు పెట్టి చూస్తే పశువులాగా నేను పశువు పైకి ఎత్తలేదు కదా అదే బహిర్ముక్కుడు ఈ టైప్ అనమాట అంతర్ముకుడు ఆ టైప్ తలెత్తి చూసేవాడు అలాగే చూస్తూ ఉంటే ఆ నీళ్లలో సూర్యుడు ముక్కలు ముక్కలు అయిపోతున్నాడు చూడండి అలా మొక్కలు అయిపోతున్నాడు సూర్యుడు బలే బలే కావాలంటే నేను మొత్తం వీడియో తీసి పెడతా చూడండి అనొచ్చు తప్పే రుజువు కూడా అజ్ఞానానికి ఈ విధంగా మనం పెడతాం కానీ ఇప్పుడు కదులుతున్నది ఏమిటి అలలా సూర్యుడా కానీ కదురుతున్న అలలయందు సూర్యుని వెలుగుపడి అది కూడా కదురుతున్నట్టు ఎలా కనబడుతుందో ఇంద్రియముల గుణముల యందు ఈశ్వర చైతన్యము చేత వీటి యొక్క కదలికలు వీటి యొక్క గ్రహింపులు ఆయన గ్రహిస్తున్నట్టు కనబడుతుంది అది సర్వేంద్రియ గుణాభాసం సర్గీ మాటే అపాని పాదో జవనో గ్రహీత పశ్చక్షు సృణోత్యకర్ణ అని మాట చెప్పారు భగవంతుడికి ఇంద్రియాలవసరం అండి ఆయన కంటి ద్వారా చూడబడే చూపు కాదు కంటి అవసరం లేని దర్శన శక్తి ఆయన ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఇంద్రియాదుల అవసరం లేని ఇంద్రియ శక్తులు అవసరం లేని సర్వశక్తిమంతుడు ఆయన ఇక్కడ అది మంత్రం అపాని పాద జవనో పాదములు అస్తములు లేవు కానీ దేన్నైనా పట్టుకోగలడు ఎంతనే వెళ్ళగలడు పాదాలు చేతులు ఉంటే అవి అంతవరకు వెళ్ళామో అంతే వెళ్తాం ఇంద్రియాలకు పరిమితి అయిపోయింది అదేవిధంగా పశ్చ్యచక్షు కనులేని వాడు అన్ని చూస్తాడు స స శృణోత్తి అకర్ణ స అని శ్వేతాశ్వత పురుషుతున్న మంత్రం అవన్నీ ఇక్కడ అన్వయించుకోవాలి అయితే భగవత్పాదులు వారు ఆ మంత్రానుగుణంగా చెప్తాడు సర్వేంద్రియోపాధి గుణానుగణ్య భజన శక్తిమత్ తజ్ఞేయం ఇచ్చేవం ప్రదర్శనార్థ అన్నాడు దీని అర్థం ఏంటంటే ఈ లోపలున్న క్షేత్రజ్ఞ చైతన్యం ఆ ఇంద్రియాలకు అనుగుణముగా కనబడేయటంతో శక్తిమంతమైనది అన్నాడు ఆ శక్తిమత్ చాలా గొప్ప విషయం శక్తిమంతం అంటే కన్నని ఇంద్రియం చూడటం అయితే ఈశ్వరు చైతన్యం ప్రసరించడం వల్ల ఇంద్రియానికి అనుగుణంగా అక్కడ మారిందిట అంటే ఒక విద్యుత్ శక్తి బల్బు అని ఉపాధిలోకి వెళ్ళగానే వెలుగుతుంది విద్యుత్ శక్తి వెలగట్లేదు బల్బు విద్యుత్ శక్తి ప్రసరించడం వల్ల ఫ్యాన్లోకి ప్రసరించడం వల్ల తిరుగుతుంది ఈ తిరుగుడు ఈ వెలుగుడు విద్యుత్ శక్తికి లేదు విద్యుత్ శక్తి లేకపోతే రెండూ లేదు కానీ విద్యుత్ శక్తి తిరుగుతోంది విద్యుత్ శక్తి వెలుగుతోంది అంటే అనుకో పర్వాలేదు కానీ దానికి తిరుగుడు లేదు వెలుగుడు లేదు తెలుసుకో అది ఉపాధి లక్షణం కనుక బల్బు లాంటి కన్ను ఫ్యాన్ లాంటి చెయ్యి పనులు చేస్తున్నాయంటే విద్యుత్ శక్తి పరమాత్మ అందులో ప్రసరించడం వల్ల అది డ్రాప్ అయిపోయింది ఏమీ లేవు కనుక తిరుగుతున్నాయి దాన్ని అది ఉందని తెలుసుకుంటున్నాం అంతేకాని విద్యుత్ నేనున్నాను నేనున్నాను అనదు ఈ తిరుగుడే అది ఉందని తెలియజేస్తుంది ఇక్కడ కనుక తదనుగుణముగా వాటిని కదిలించగలిగే శక్తి పరమాత్మ అంటే ఉపాధిని ఆ విధంగా చూపించగలిగే శక్తి విద్యుత్ శక్తికి ఉన్నదో ఆ ఇంద్రియాన్ని ఆ విధంగా చూపించగలిగేటువంటి శక్తి దానికి అది దేనిలో ప్రసరిస్తే దాని రూపంలో కనబడుతుంది అది ఒక సరస్సు నుంచి నాలుగు కాలువలు తెవో అందులో ఒకటి వంకర కాలువ ఒకటి తిన్నని కాలువ నీరు వచ్చి ప్రవహించింది వంకర నీరు తిన్ననీరు రెండు ఉన్నాయా చెప్పండి కాలువ వంకర తినగా నీరు కాదుగా అదేవిధంగా ఇంద్రియములందు ఈశ్వర చేతిని వచ్చినప్పుడు ఇంద్రియములు వలె కనబడుతుంది కానీ అది దీనికి అతీతమే ఇది గ్రహించవలసింది రెండు రకాలుగా చెప్తున్నాడు అందుకే సర్వేంద్రియ గుణాభాసం చెప్పిన వెంటనే అంటున్నాడు మనకు సందేహం తేరడానికి సర్వేంద్రియ వర్జితం ఇంద్రియములేవి లేనటువంటిది అసక్తం మరి ఇందులోనూ ఉందే అంటకుండా ఉంది సర్వభృత్యైవ అంటకుండానే సర్వమును భరించి నడుపుతోంది నిర్గుణం ఏ గుణము లేనిది గుణభోక్తులు చ ఆ గుణములను అనుభవిస్తోంది అనుభవిస్తోందంటే అనుభవ రూప చైతన్యం ఒకటి తిన్నా అరిగింది అరిగించుకున్నది అది అదేవిధంగా సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటివే అన్ని అనుభవాలు ఆ అనుభవములు కలుగుతున్నాయంటే ఏ చైతన్యం వల్లనో అది గుణభక్తు బహిరంతశ భూతానాం ఆ క్షేత్రజ్ఞుడు ఎక్కడున్నాడు బహిరంతస్థ భూతానం దీని బట్టి ఒక క్షేత్రంలో ఒక క్షేత్రజ్ఞుడిని జీవుడి గురించి చెప్పట్లేదు ఇక్కడ సర్వక్షేత్రములను ప్రకాశింపజేస్తున్న పరమేశ్వరుడు గురించే చెప్తున్నారు కానీ క్షేత్రజ్ఞుడు పరమేశ్వరుడు క్షేత్రములు భగవంతుడు రెండు తప్ప మరొకటి ఇక్కడ మరి జీవుడు అజ్ఞాని పో అన్నాడు ఇక్కడ తీసేస్తే సర్వము ఈశ్వరమయంగానే దర్శనమిస్తున్నది ఇక్కడ కానీ జీవేశ్వర అభేదమే వేదాంతము యొక్క హృదయము వేదము యొక్క హృదయము భగవద్గీత ప్రతిపాదన శ్రీకృష్ణ హృదయం అదే అద్వైతమే దీని హృదయం అని స్పష్టం చేసేస్తున్నాడు అలాగే అద్వైతం తీసుకొచ్చేసాడంటే ముందు క్షేత్రములన్నీ వేరుగా పెట్టేశాడు అంటే ఒకటి తయారైంది క్షేత్రజ్ఞి చెప్తున్నాడు రెండయ్యే తర్వాత ఏమంటున్నాడంటే క్షేత్రములు క్షేత్రజ్ఞి విడిచి వేరుగా లేవు ఉండలేవు క్షేత్రములు క్షేత్రజ్ఞుని విడిచి వేరుగా లేవు ఉండలేవు ఎప్పుడు క్షేత్రజ్ఞుడు చైతన్య రూపముగా క్షేత్రమునందు ఉన్నాడు అప్పుడు నువ్వు ఎలా చూస్తావు వాటిని ఆ చైతన్యం వల్లనే వాటి గురించి డ్రాప్ అయితే ఒక్క క్షేత్రంలో ఒక్క భాగం ఉండదండి ఇక్కడ కనుక ఇప్పుడు క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుడు క్షేత్రమునందంతా వ్యాపించినప్పుడు నీకు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఏకంగా కనబడుతున్నాయా లేదా అప్పుడు ఈశావాసం సర్వ అవునా కదా చెప్పను ఇక్కడ ఒకటే ఇక్కడ అది తప్ప మరొకటి లేదండి కేవల చైతన్య దృష్టితో చూస్తే ఉన్నది ఒకటే కానీ నువ్వు క్షేత్రములు విడిగా చూసినప్పుడు అనేకముగా కనబడుతున్నాయి అనేకమైనది ఏకమై ఉన్నాడు వాడు వాడిని తెలుసుకో ఆ విషయాన్ని తను స్పష్టం చేయబోతున్నాడు ఇక్కడ బహిరంతశ్చూతానాం అచరం చరమేవచ అచరము చరము కూడా అయిన కదిలేవి కదలనివి ఈ రెండింటి ఎందు కూడా వ్యాపకుడుగా ఉన్నాడు సూక్ష్మత్వాత్ తవిజ్ఞేయం అది సూక్ష్మము గనక సూక్ష్మం అంటే ఇంద్రియాల వలె కనబడేది కాదు గనక అంత తేలిగ్గా తెలియబడదు సూక్ష్మత్వాత్ అవి ముందు స్థూలమైన శరీరం కంటే సూక్ష్మ శరీరంలోని మనస్సు కనబడదావునా లేదా ఈ శరీరం కనబడుతుందని మనస్సు కనబడదు కానీ మనస్సు కూడా ప్రకృతి లేదో కనుక అని కొంచెం తెలుస్తుంది కనబడకపోయినా అరే ప్రకృతిలో ఒక భాగమైన సూక్ష్మ శరీరం మనస్సే కనబడట్లేదు ఆయన ఒప్పుకుంటున్నావు దానికంటే సూక్ష్మమైన అదే గుణముల్లో ఉంటాడు కానీ నిర్గుణుడు నిర్గుణం గుణభోక్తురుచు గుణం తగ్గుతూ ఉంటే సూక్ష్మత్వం పెరుగుతూ ఉంటుంది లేదా సూక్ష్మత్వం వస్తూ ఉంటే గుణం తగ్గిపోతుంది ఎలాగో చూడండి భూమి దాని గుణం ఏమిటి గంధం భూమి గుణం గంధం దేనికి అది తెలియాలి మన శాస్త్రభాష పరిభాష తెలియకపోతే అలాంటివి తెలియనప్పుడు వేదాంతాన్ని కూర్చోకూడదు గంధం భూమి యొక్క గుణం భూమి కంటే తర్వాత భూతమేది నీరు భూమి తర్వాత నీరు భూమి కంటే వ్యాపిస్తుందా లేదా ఎందుకు వ్యాపించిందంటే దానిలో ఆ గంధం అనే గుణం భూమి దాన్ని దీన్ని డ్రాప్ అయిపోయింది ఒక గుణం తగ్గిపోగానే దాని వ్యాపకత్వం పెరిగిపోయింది సూక్ష్మత్వం చూడండి కూడా వచ్చింది నీటిలో మరొకటి ఉంది రసం ఆ గంధము రసం తీసేసరి అగ్నిలోకి వచ్చేటప్పటికి రెండు గుణాలు పోయాయి నీటి కంటే వ్యాపకత్వం ఎక్కువ నీటి కంటే పట్టుకోగలిగే శక్తి తక్కువ చూసారా భూమిని తేలిగ్గా పట్టుకోవచ్చు అంత తేలిగ్గా నీటిని పట్టుకోలేం అంత తేలిగ్గా దాని కంటైనర్ కావాలి నీటి కంటే సూక్ష్మం అయిపోయింది అగ్ని ఒక గుణం పోయింది వ్యాపకత్వం పెరిగింది పట్టడం కష్టం అగ్ని కంటే తర్వాత వాయువు అక్కడ దా దాన్ మూడు గుణాలు పోయాయి దానికి ఒక్క దానికి రెండు గుణాలు ఉన్నాయి స్పర్శ శబ్దము రెండూ ఉన్నాయి దానిలో వాయువు పైగా వ్యాపకత్వం పెరిగిపోయింది చూడండి సూక్ష్మం పట్టుకోవడం మహా కష్టం తర్వాత ఆకాశం వచ్చినప్పటికల్ నాలుగు గుణాలు పోయాయి ఒక్క గుణం ఉంది ఒక్క గుణం ఉంటే దానికంటే పట్టుకోవడం కష్టమైంది దానికంటే వ్యాపకత్వం అయిపోయింది అంటే పట్టుకున్నట్టు కష్టమే వ్యాపకత్వం పెరుగుటయే సూక్ష్మత్వము ఇప్పుడు అర్థమైంది కదా ఆకాశం కంటే సూక్ష్మమైనది పరమాత్మ దాని వ్యాపకత్వం ఇంకా పెరిగిపోయింది దానికి అసలు గుణాల్లో గుణాలు లేకపోతే ఇంకంత వ్యాపకత్వం అవుతుంది ఇక్కడ అందుకే నిర్గుణం గుణభక్తు చ బహిరంతశ్చూతానాం అచరం చరమేవ అందుకే ఆకాశం కంటే సూక్ష్మమైనది మరి ఆకాశం కంటే సూక్ష్మంటే ఆకాశానికి వెనకాల ఉందా పిచ్చివాడు ఆకాశం కంటే సూక్ష్మం అంటే ఆకాశం ఎక్కడుంది అంతటా ఉంది కదా ఆకాశం ఎక్కడుంటే పైకి చూస్తావా నీ లోపల ఆకాశ నీ బయట ఆకాశం నీ లోపల నీ బయట ఆకాశం అంత వ్యాపించడానికి కారణం సూక్ష్మత్వం వల్ల ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు ఆకాశంతో సహా అన్నిట్లో లోపల బయట కూడా వ్యాపించి ఉన్నాడు అదే అంతర్భహిష్ట భూతానం పూజవగానే చేతిలో పువ్వులు పట్టుకోమని చెప్పే మంత్రం ఇదేనండి అంతర్భహిష్ణ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితి ప్రతివాడి నోటుకోచ్చు అక్కడే ఆలోచించుకోవాలి ఇక్కడ అందుకే ఆయన అన్నాడు వేదాల్లో వివిధ చంద చోట్ల దీని గురించే చెప్పాను అన్నాడు అది ఇక్కడ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ త అవిజ్ఞేయం సూక్ష్మం అవుతున్న కొద్దీ తెలియుట కష్టము అందుకే రహస్యమంటే స్థూలం అలవాటైపోయిన బండ మనస్సులకి బండ బుద్ధులకి సూక్ష్మం చెప్తూ ఉంటే పట్టదు ఆసక్తి కలగదు ఎందుకంటే బండతనం స్థూలత్వం ఉండిపోయింది అంటే స్థూల బుద్ధి కలిగిన వాళ్ళకి అవిజ్ఞేయం ఎందుకు సూక్ష్మత్వాత్ దూరస్థం చ అంతికే చ తత్ అది దూరంగా ఉన్నది అదే దగ్గర ఉన్నది అది ఆత్మ కంటే దగ్గరైన వస్తువు లేదు ఆత్మ కంటే దూరమైన వస్తువు లేదు దూరమైన వస్తువు లేదేంటంటే అంతటా వ్యాపించింది అన్నారు కదా అంటే నేను ఇప్పుడు అన్నా నువ్వు ఇప్పుడు విన్నావు తర్వాత ఇద్దరికీ గుర్తుండదు అవునా వాళ్ళు వింటున్నప్పుడు అంతటా వ్యాపించదు కనుక ఆత్మ నాలో ఉంది నీలో ఉంది అంత దగ్గర అనిపించింది కనీసం అదేనా సంతోషం కానీ అది నిలబడలేదుగా ఆత్మ పరోక్ష వస్తువుగానే అనుకుంటున్నావు ఎప్పుడు కూడా అపరోక్షం అనిపించలేదు అలా అంటుకుంటున్నంత కాలం దూరమే తెలుసుకుంటే అంతకంటే దగ్గర మొరకట్లేదండి ఇక్కడ అంటే దగ్గర అయిన ముఖం నీదే అయిన ముఖం దూరంగా పెట్టిన అర్థంలోనే చూడగలుగుతున్నాం అందుకే ఆత్మ దూర వస్తువుగానే మనం చెప్తున్నంతసేపు అర్థం చేసుకోగలుగుతున్నాం దగ్గరది ఎంత దగ్గరదో మొహం అంత అది ఇక్కడ మొహం దగ్గరది కనుక కనిపించట్లేదు మొహం కంటే దగ్గరది ఆత్మ ఇంకా చెప్పాలంటే అందుకే కనిపించట్లేదు ఇంద్రియాలతో పట్టుకోలే అది అందుకే దూరస్థంచంతికే చెయ్య ఇది మళ్ళీ తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వ్య సర్వస్యా బాహ్యత తదు సర్వస్యా బాహ్యత ఇందులోది మంత్రం ఈశాభాష ఉపనిషత్తులది అందులో మంత్రం ఇందులో చూపించాడు మంత్రం ఉపనిషత్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించుకుంటే తదేజతి తన్నైజతి అదే కదులుతుంది అది కదలదు తద్దూరే తద్వదంతికే ఓపెన్ హెమర్ అణువు గురించి మాట్లాడేటప్పుడు అందులో ఉన్నటువంటి కదలిక ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఏవి ఉన్నాయి కదా న్యూట్రాన్ ఇవన్నీ వీటి గురించి మాట్లాడుతూ అంటాడు కదులుతున్నాయా అంటే కదలడం లేదు అలాగని కదలడం లేదా అంటే అలా చెప్పలేమన్నాడు అంటే విజ్ఞాన శాస్త్రం ఒక దశకెళ్ళేటప్పుడు ఏదందో విజ్ఞాన శాస్త్రం యొక్క పరాకాష్ఠ దశకు ఉపనిషత్తు అదే చెప్తాను చూడండి ఇక్కడ ఇది ఆలోచించవలసింది ఇది స్థూల తెలియదు సైన్స్ మాత్రం సామాన్యులకు అర్థమవుతుందా దానికి ఒకటి బ్రెయిన్ కావాలి ఇది సూపర్ సైన్స్ దానికి ఇంకా ఏకాగ్రత కావాలండి ఒక సైన్స్ నేర్చుకోవడానికి కావలసినటువంటి ఇంటెలిజెన్స్ దానికి కావలసిన కాన్సన్ట్రేషన్ దానికి కొన్ని ఇంతలు ఉంటే కానీ వేదాంత విద్యార్థం కాదు తెలుసుకోండి ఇక్కడ అంతేగాని అన్ని పురాణాలు విన్నాం ఇంకా భజనలు మొదలెట్టాం మాకు ఇది కూడా చెప్పేయండి అంటే కాదు దీనికి కావలసింది ప్రత్యేకం అందుకే సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చ తత్ అవిభక్తంచ భూతేశు ఇప్పుడు స్పష్టంగా ఇందాక మనం చెప్పినట్టు అది అవిభక్తం సర్వత్రా వ్యాపించిన ఆకాశాన్ని మొక్కలు చేయగలరా అంతకంటే సూక్ష్మైన బ్రహ్మతత్వం కనుక అవిభక్తం చ భూతూ విభక్తమివ చ స్థితం అది అనేక క్షేత్రములు కనబడడం వల్ల ఏ క్షేత్రానికి ఆ క్షేత్రమే అనిపించి విభాగించినట్టు కనబడుతోంది కానీ అవిభక్తం విభక్తిక్షు ఒక సూర్యుండు సమస్త జీవులకు తా నొక్కడై తోచు పోలి కానీ ఇదే మాటని భీష్మపితామహుడు అనుభవంతో చెప్తున్న జ్ఞానం అక్కడ భూతభర్తృచ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అది భూతభర్తృ గ్రసిష్ణు ప్రభవిష్ణు అదే సృష్టి స్థితి లయలన్నిటికీ అసలు కారణం అసలు కారణం ప్రకృతే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం గుర్తున్నది కదా నా అధ్యక్షత చేత ప్రకృతి సృష్టి అంతా చేస్తుంది అంటే ఉంటాడు అతని రక్షణ ఆయన వల్ల ఎంత జరుగుతుంది కానీ అసలు కారణం అనేది తెలుసుకుంటున్నాం తెలిసాక అసలు కారణం దగ్గర నిలబడిపోతున్నాం అది ఎలాంటిది అంటే జ్యోతిషామపిత జ్యోతి అది జ్యోతులకు కూడా జ్యోతయ్య అని అడిగట వెలుగునిచ్చేవాటికి అసలు వెలుగు ఇదే మనకి నతత్ర సూర్యో భాత న చంద్ర తారకం నే మా విద్యతో భాంత కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం ఎస్సా లేదా తస్య భాష సర్వమిదం విభాతి ఆయన కాంతిని అనుసరించే సూర్య చంద్రాలు ప్రకాశిస్తున్నారు మనకు తెలిసి సూర్యుడి స్వయం ప్రకాశం కానీ అక్కడి నుంచి ఆలోచిస్తే సూర్యుడి స్వయం ప్రకాశం కాదు కూడా ప్రకాశం ఆయన ఆయన అనుసరించి వాళ్ళు ప్రకాశిస్తున్నారు అలాగే స్వయం ప్రకాశంలా కనబడుతున్న అంతఃకరణ రూప సూర్యుడికి అసలు ప్రకాశం ఆత్మయే ఆత్మను అనుసరించే ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి ఆత్మ కూడా అంటే అంతఃకరణం కూడా స్వయం ప్రకాశము కాదు అంతఃకరణకు ప్రకాశం అది ఆ ప్రకాశాన్ని అనుసరించి అంతఃకరణం ఇంద్రియాలు ఇంద్రియాలను ప్రపంచం అది తమేవ భాంతమనుభాత శర్మం కనుకనే జ్యోతిషామీ తోతి అలాంటి జ్యోతి నీకు ఎప్పుడు తెలుస్తుంది తమస పరముచ్యతే తమస్సు అంటే ప్రకృతిలో సర్వజగత్తు లయమైపోయిన అవ్యక్త అవస్థ పేరు తమస్సు ఆ తమస్సుకి ఆవల ప్రకృతికి ఆవల ప్రకాశించే జ్యోతి అయిన అదే విధంగా నీ నిర్వహణకు అంతరిగిన అవిద్యకు ఆవల ఎవడున్నాడు వాడు అవిద్య కావల అదే పెంజీకటి కవ్వల కాకృతి వెలుగు ఇదే విషయం అక్కడ చెప్పాడండి జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అదే జ్ఞానం అదే జ్ఞేయం అదే జ్ఞానగమ్యం అంటే జ్ఞానం వేరు జ్ఞేయం వేరు కాదు క్షేత్ర జ్ఞా ఏ జ్ఞావల్ ఇవన్నీ ఉన్నాయో అదే జ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ నువ్వు తెలుసుకోవాల్సింది దాన్ని అందుకే జ్ఞేయం నేను ఇందాక చెప్పిన ఇరవై లక్షణాల జ్ఞానం వల్ల పొందవలసింది అందుకే జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం అబ్బా బాగుందండి ఈ జ్ఞాన జ్ఞేయ జ్ఞానగమ్యం మూడు కూడా ఒకే చైతన్యం యొక్క వ్యక్తీకరణలు అంతే కదిప్పుడు మరిది ఎక్కడుంది ఎక్కడ లేదు హృది సర్వస్య విష్టితం అందరి హృదయాల్లో అదే ఉన్నది సుమా అని చెప్పాడు ఇక్కడ అంటే జ్ఞానం అమానిత్వాది ఇత్యాదిన ఉక్తం జ్ఞానం అన్నారు ఇందాక చెప్పాను అమానిత్వాది ఇరవై జ్ఞానము జ్ఞేయం జ్ఞేయమనగా తెలుసుకోవలసినటువంటి విషయం అది ఏతత్రయమే హృది బుద్ధవు సర్వస్య ప్రాణిజాత విష్టితం ఈ చెప్పిన జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యం నిజానికి ఒక్కటే అది అందరి హృదయముల్లో ఉన్నటువంటిది క్షేత్రజ్ఞుడు అది ఒక్కడి తెలిస్తే అన్ని తెలిసినట్లే కనుక దీని మించిన జ్ఞానం లేదు అందుకే ఏక జ్ఞానేన సర్వమిదం విజ్ఞానం భవతి అని పురుషత్తు చెప్తున్నటువంటి మాట అదే చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడి మాట ఇదైతే మనకు తెలిసిన పద్యంకా విన్నట్టు అనిపిస్తుంది ఒకసారి నిద్రకు పక్కకి వెళ్ళిపోతుంది కానీ అక్కడ చెప్పింది ప్రహ్లాదుడు ఈ జ్ఞానంతోనే చెప్పాడు ఈ జ్ఞానంతో ఉన్నవాడు భక్తే పరమాత్మ చేత ప్రియమనిపించుకుంటుంది ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చొక్తం సమాసత ఇప్పుడు చెప్పినదంతా క్షేత్రము జ్ఞానము జ్ఞేయము నీకు సమాసముగా చెప్పాను అంటే అన్నీ కలిపి ఒకే సమాసంలో చెప్పడానికి కాదు అన్నీ నేను సమగ్రముగా సారముగా సంపూర్ణముగా సంక్షేపించి నీకు చెప్పేశాను అయిపోయింది కదా తెలుసుకోవాల్సింది అయిపోయింది క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞాన చెప్పాను అయితే నా భక్తుడైన వాడు దీన్ని తెలుసుకుంటే నా భావాన్ని పొందుతాడు అన్నాడు ఇక్కడ చివరికి అది మెరుపండి నా భక్తుడైన వాడు దీన్ని తెలుసుకుంటే నన్ను పొందుతాడు ఇదేమిటి చమత్కారం అంటే భక్తి మాటకి ఎంత ప్రాధాన్యమిస్తున్నాడు చూడండి ఇందాకే అనన్యోగి అవ్యభిచారిణి అని ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానం కానీ నా క్షేత్రజ్ఞతత్వం కానీ భక్తుడైన వాడికి మాత్రమే తెలియబడుతుంది అందుకే భక్తికి ఉన్న ప్రాధాన్యమిది భక్తులైన వాడు తెలుసుకోలేడు మళ్ళీ ఏకాదశి స్కంధంలో చివరి చెప్పిన మాటలోకి వెళ్ళిపోవాలి భక్త్యాత్వన్య శిక్ష అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించుంచ పరం తప నిజానికి పద్దెనిమిది శ్లోకాలు కలిపి ఒక ప్రకరణం అందుకే ఆగకుండా ఇవాళ చెప్పుకున్నాం మధ్యలో ఎక్కడ బ్రేక్ ఇచ్చినా మిగిలిపోతుంది మళ్ళీ రేపు అది అందుకోవడం కష్టం అందుకే క్షేత్రం క్షేత్రజ్ఞ ఇది క్షేత్రం అని తెలుసుకున్నాక ఎటువంటి సాధనతో పొందాలో అది జ్ఞానం ఈ మూడింటి అంత అందంగా ఫ్రేమ్లో బిగించి మద్భక్తుడైన వాడు దీన్ని తెలుసుకున్నట్లయితే నా భావాన్ని పొందుతాడు వాడు మరి జన్మించడు అని చెప్పాడు ఇక్కడ అక్కడ మద్భక్త అనే మాటకి మద్భావ అనే మాటకి ఎంతర్లోతుందో తెలుసుకోవడానికి రేపు సమావేశమోదాం సర్వ శ్రీక్ష్ణ చరణారవిందాపణమస్ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాాలయంతా న్యాయమార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణిభ్య శుభమస్సు నిత్యం లోకాశుకునోవన్ కాళే వర్షదు వర్జన్య పృథివీ సస్శాలిని దేశోయోభరహి బ్రాహ్మణ సంతో నిర్భయా మంగళం శ్రీ కురుక్షేత్ర రక్షోని విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవిందీపతర హర మహాదేవ నిన్ననే మనం మనవి చేసుకున్నట్లుగా రేపు సాయంకాలం నాలుగు గంటలకు ఇక్కడ విశేషంగా ఋషిపీఠం విద్యాభ్యాస సంబంధమైనటువంటి గురుభ్యోనమృందం తరపున లెర్న్ గీత అని ప్రపంచంలో అనేక వైపుల నుంచి గీత నేర్చుకున్న విద్యార్థుల్లో కొంతమంది ఇక్కడికి వచ్చి కొన్ని అధ్యాయాలు వాళ్ళు మనకు వినిపిస్తారు అది విని మనం ఆనందించడమే కాకుండా మరొకసారి గీతా చేసుకుని స్ఫూర్తి పొందుదాం వాళ్ళని ప్రోత్సహిద్దాం నాలుగు గంటలకు సమావేశం రేపు అది వింటూ కూర్చోవడమే కాకుండా ముఖ్య అతిథులతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనే ఒక మంచి అవకాశం నేను వినియోగించుకుంటున్నాను రేపు మనందరం కలిసి పాల్గొని ఆ గీతా శ్లోకాలను విని ధన్యమవుదాం స్వస్తి